వేదా ప్రతిష్టి ప్రకృతిలీనస్ పరస్స మహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారీణ గణపతి గుంహవామే కవి గవీనాపవశవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణ్ బ్రహ్మణస్పదా నృణ్వన్నోతిభి సీద సాదనం మిగురుకరమసీమద్ శ్రీమద్భారతీర్థమస్వామినామసతవిధు శేఖర భారతీమస్వామినాశ్రీ చరణారరవిందో సాంగ ప్రణామాన్ సమర్ప గురుబ్రహ్మ గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరే నమాగురే సర్వోకానా విషయోగిం నిధయే సర్వ విద్యాం వృర్తమంగళ్యే శివే సర్వాధ సాధి శ్యే త్ర్యంబే దేవి నమోస్ జయతు జయతు దేవ దేవకీనందనజో జయతుయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతుయతు మేఘ్యామల కలాంగో వారణాశో ముకుంద అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణకటాక్షతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజేగిణం నిధయే సర్వీనా దక్షిణాూర్త నారాయణ సమారంభా Vande వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ Krishna-Vishnu, కృష్ణ విష్ణోహృషీకేశ వాసునస్తు కరకలి నిదర్శితాత్మముద్రరికలితూడ ఇతరకరగృహీత మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రణతక్లేశనాశాయత్రైకపాన జ్ఞానముద్రాయ కృష్ణా గీతామృతుహే శివాయరవే నమ ే శ్రీవిష్ణుపాయ నమ శివాయ మ శ్రీకృష్ణశ మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య శ్రీచంద్రమౌళీశ్వరాయ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో కటాక్షాలతో శ్రీశారదేవి శారదాదేవి ప్రసాదంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్ర విభాగ యోగం నన్ను కూడా చెప్పుకుంటూ వచ్చాం ప్రధానంగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం జ్ఞానానికి అత్యంత ప్రధానం కృష్ణపరమాత్మ అడుగడుగునా జ్ఞానం జ్ఞానం అనే మాట చెప్తున్నాడు గమనించమో లేదు ముఖ్యంగా పన్నెండవ అధ్యాయం తర్వాత ఇంకా కనబడుతుంది ఏడు తొమ్మిది అధ్యాయాల్లో కూడా జ్ఞానశబ్దమే వాడాడు ఎందుకంటే జ్ఞానం వల్లనే కైవల్యం లభిస్తుంది జ్ఞానం భక్తుడికి మాత్రమే లభిస్తుంది అలాగే భక్తి వల్ల కలిగిన జ్ఞానం జ్ఞానభక్తిగా పండిపోతుంది అందుకే జ్ఞానభక్తుడు కావడానికి ప్రతివాడు ప్రయత్నించాలి అటువంటి జ్ఞానం భక్తుడికి లభిస్తుంది గనుకనే భక్తి యోగం తర్వాత జ్ఞానషట్కం మనకు ప్రారంభమవుతున్నది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అత్యంత ప్రధానమైన అధ్యాయంగా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చెప్పుకోవాలి అంటే పరమాత్మ మనలోనే ఉన్నాడు అని అందరూ అంటుంటారు స్వామి అన్నాడు నేను ఎవరినంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అనొక మాట చెప్పాడాను సర్వభూతములు హృదయమునందున్నటువంటి ఆత్మని నేనే అన్నాడు ఆయన నేనే అంటే ఎవరు సాక్షాత్ ఆ బ్రహ్మమే కానీ ఆయన అక్కడ ఉన్నా మనం తెలుసుకోలేకపోతున్నాం మనలో ఉన్న ఆత్మ ఎలా ఉన్నది అంటే మనలో ఉన్న ఆత్మని క్షేత్రజ్ఞుడు అంటారు అది దేహాల్లో ఉందో దాని క్షేత్రం అంటారు మరి క్షేత్రజ్ఞుడు లక్షణం ఏంటి చైతన్యం జ్ఞా అనే చెప్తున్నది క్షేత్రం యొక్క లక్షణం ఏంటి జడం ఇది అపరాప్రకృతికి సంబంధించినది అయితే జడమైనటువంటి క్షేత్రమునందు అంటే ప్రకృతి ఎందు చైతన్యస్వరూపుడైనటువంటి ఈశ్వరుడున్నాడు అతడు ఈ జడ ప్రకృతితో తాదాత్యం చెందడం కారణంగా జీవుడిని వ్యవహరింపబడుతున్నాడు అని చెప్పుకున్నాం అక్కడ విశేషంగా జీవభావం ఎలా ఏర్పడింది అంటే జీవభావం కల్పితము అది వాస్తవం కాదు వాస్తవానికి బ్రహ్మమే జీవభావం కల్పితమైంది ఎందువల్ల అంటే ప్రకృతి గుణై సంగ ఆమె రెండు మాటలు మర్చిపోరాదు ప్రకృతి స్థుడై ప్రకృతిలో ఉండిపోయాడు అంటే ప్రకృతి తాననేటటువంటి తాదాత్యంతో ఉన్నాడు గుణములతో సంఘం ఏర్పడింది గుణములతో సంఘం ఏర్పడడం వల్ల తాను కర్మలు ఆచరిస్తూ జన్మలు అనుభవిస్తున్నాడు ఆ గుణములు ఎలాంటివో దానికి తగ్గ జన్మలుంటాయి అది సత్ అసత్ అయినటువంటి జన్మలు సదసత్ అయిన జన్మలు అని తెలుసుకున్నాం కానీ కారణం ఏమిటి గుణసంఘంతో చేసే కర్మలే గుణసంఘం ఎందుకు ఏర్పడింది ప్రకృతి స్థుడు కావడం వల్ల ప్రకృతితో ఉండడం వల్ల ప్రకృతిలో ఉండడం వల్ల ఏర్పడింది ఇప్పుడు విముక్తి దేని నుంచి కావాలి ప్రకృతి నుంచి విముక్తి కావాలి ప్రకృతే పరహ అంటూ ఉంటాం మనం ప్రకృతి నుంచి విముక్తుడు కావాలి విముక్తుడు కావాలంటే ప్రకృతితో తాదాత్యం చెందిపోయాడు తాను తెచ్చుకున్న సంస్కారములతో ప్రకృతి కూడా పనిచేస్తున్నది దీని నుంచి ఎలా విడివిడాలి అది చక్కని ఉపదేశాన్ని అందిస్తున్నాడు ఇక్కడ ఆ జీవుడు యొక్క స్వస్వరూపం తెలుసుకోవాలి ప్రకృతి కాకుండా స్వస్థుడు కావాలి అంటే తను ఏ ప్రకృతితో తాదప్యం చెందాడో దానితోనే చూడకుండా తన స్వరూపాన్ని ఈ ప్రకృతికి తనకి అంటే బుద్ధికి మొదలైన వాటికి ఎవడు ప్రచోదనం కలిగిస్తున్న చైతన్య స్వరూపుడు ఉన్నాడో నిర్వికారుడున్నాడో ఆయన వైపు దృష్టి తిప్పి ఆయనతో తాదప్యం చెందుట అనేది ఆ స్వరూపాన్ని ఉపద్రష్ట హనుమంతా చ భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషఃపర అనే మాట ఇక్కడ నిన్న మనం చాలా వివరంగా చెప్పుకున్నాం అందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది దేహేస్మిన్ పురుష పరహ దేహే అస్మిన్ పురుష దేహంలో ఈ దేహంలో మళ్ళీ ఎక్కడిదో కాదు ఈ దేహంలో ఉన్నటువంటి పురుషుడు ఉపద్రష్టానుమంత భర్త భక్త మహేశ్వరుడు అయిన పడితే చెప్పబడుతున్నాడు పరహ అంటే దేహంలో ఉన్నప్పటికీ దేహము ఇతరుడు అంటే ఈ వికారములు లేనివాడు విలక్షణుడు అని చెప్తూ అతీతుడు అనే మాట కూడా ఇంతలో కనబడుతుంది ఇది పరహ అలాగే ఉత్కృష్టుడు అని కూడా చెప్పబడుతున్నది అంటే నిజానికి మన స్వస్వరూపం ఉత్కృష్టమైనది దేహాదుల్లో ఉన్న వాటికంటే విలక్షణమైనది ఇదే నిత్యమైనది శాశ్వతమైనది అని చెప్తూ ఇది ఎవరైతే తెలుసుకుంటారో య ఏం పురుషం ప్రకృతించ గుణైస్ సహ సర్వదా వర్తమానోపి నశభూయోభిజాయతే ఎవరైతే పురుష ప్రకృతి జ్ఞానాన్ని గుణైస్సహ అంటే ప్రకృతి గుణములతో కలిసినది కనుక గుణములతో కలిసిన ప్రకృతిని పురుషుని ఎవరైతే తెలుసుకుంటారో వారు సర్వధావర్తమానోపి అన్ని విధాలుగా అన్ని వేళలా ఈ సంసారంలో ఉన్నప్పటికీ కూడా వాడు మరి జన్మించడు నశభూయోభిజాయతే అన్నారు అంటే జ్ఞానం కలిగిన వాడికి మరి జన్మలేదు ఎందుకంటే జన్మ అదేవిధంగా ఎదగడం మరణించడం దేనికి శరీరాదురుకుంది అది అవి అవేవీ లేని చైతన్యాన్ని నేనని తెలుసుకుని అడుగును మళ్ళీ వాటిలో పడ్డాయ్యా అన్నారు ఇక్కడ గొప్ప ఫలశ్రుతి చెప్పేశాడు భగవానుడు క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం కలగడం వల్ల వచ్చే ఫలమేమిటి నసభూయోభిజాయతే మళ్ళీ వాడు పుట్టడు అన్నారు ఇక్కడ అభిజాయతే అని చెప్పడంలో మరింత నొక్కి చెప్పడం ఏ విధంగానూ వాడు మరి పుట్టాడు అని అర్థం అంటే ఎలాగో ఎలా కదండి ఎందుకంటే ఇదివరకు చేసినవి ఏమవుతాయి ఇప్పుడంటే జ్ఞానం అయిపోయాడు ఇది వరకు చేసినవి ఏంటంటే ఇది వరకు చేసిన పాపములని ప్రక్షాళనమైతే గానీ ఇప్పుడు జ్ఞానానికి సిద్ధపడ్డు జిజ్ఞాస కలగడానికి కూడా శుద్ధత కావాలి ఇంకా జ్ఞానం కలగడానికి సాధన చేసేడు కానీ ఇంకా శుద్ధత ఏర్పడింది ఆ సాధన బలం వల్ల వాడు సంచిత కర్మలు క్షీణించాయి వాడు జ్ఞానంతో ఉన్నాడు గనక ఆగామి కర్మలు పోగు కాలేదు ఒకవేళ జ్ఞానం కలిగే వరకు ఏమైనా ఆగామి ఉన్నా ఇక్కడిదిక్కడే సవరించుకునే అవకాశం ఉన్నది ఇంకా ప్రారంధ కర్మ అంటకుండా ఉంటాడు గనక వాడికి తప్పకుండా జన్మరాహిత్యం వస్తుంది ఎందుకంటే కర్మ మిగలదు అన్నాడు దీనికి ప్రమాణం మనకు ఉపనిషత్తులే ముండకో ఉపనిషత్తు చెప్తున్నది క్షీయంతే చాస్య కర్మ అని తస్మిన్ దృష్టే పరావరే అన్నది ఇక్కడ వాటి కర్మలు క్షీణిస్తాయి అన్నది ఇక్కడ అదేవిధంగా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్తున్నది ఇంక విశేషించి ఛాందోగ్యంలో మాట అంటాడు తస్య తావదేవ చిరం ఇషీకా తూలవత్ ఒక గడ్డిని తగలబెట్టినప్పుడు దానిలో దూదితో సహా అది తగలబడుతుంది అదేవిధంగా జ్ఞానం కలిగిన వాడికి కర్మలు వాటి బీజములు కూడా నశిస్తున్నాయి సర్వాన్ని కర్మాణి ప్రదూ ఎంతే అని చాందోగ్యోపనిషత్తు వాక్యం సరిగ్గ మహాభారతంలో అరణ్య పర్వంలో కనబడుతు చూడండి ఇక్కడ అంటే భగవద్గీతలు చెప్పిన విషయములు భారతంలో అనేక చోట్ల ఉన్నాయి కానీ మన కథాప్రాధాన్యం అక్కడ గమనించం కానీ ఈ వేదాంత విద్య భాగవతంలో భారతంలో అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటాయి అయితే భాగవతం పట్టుకునేటప్పుడు కేవలం కథా దృష్టి అందులో రమించడం అలవాటైపోయి ఆ చుట్టుపట్ల చెప్పిన మాటలు ఉపదేశాలు పట్టించుకో మనం అది కథల్లోనే కలిసిపోయాం భారతంలో కూడా అలాగే కానీ అరణ్య పర్వంలో అనేక విషయములు బోధింపబడుతుంటాయి ధర్మరాజుకి అలాగే శాంత అనుశాసినకాల్లో కనబడుతుంటాయి ఇతర పర్వాల్లో కూడా ఉన్నాయండి జాగ్రత్తగా వెతికిత అశ్వమేధాది పర్వాల్లో కూడా కనబడతాయి అక్కడ ఒక మాట ఉన్నది బీజాన్యజ్ఞపదగ్ధాని నరోహంతి యథా పునః జ్ఞానదగ్ధైస్తథా క్లేశై నాత్మా సంపద్యతే పునః ఇది అరణ్య పర్వంలోని శ్లోకం ఇది బీజములతో దగ్ధమైనటువంటి అగ్నితో దగ్ధమైన బీజములు మరి ఎలా మొలకెత్తవో జ్ఞానముతో దగ్ధమైపోయిన వాటికి క్లేశములన్నీ పోయాయి క్లేశములు అంటే అవిద్య అస్మిత క్లేశ ఇత్యాదులు ఉంటాయే అవన్నీ ప్రకృతి జములైనటువంటి గుణముల వల్ల కలిగేవి ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి గనక వాడు మరీ తిరిగి రాడు అతే సంపద్యతే పునః వాడికి మళ్ళీ ఆ కర్మలు అంటవు అని ప్రమాణవాక్యం కనబడుతున్నది వీటి వల్ల నశభూయోభిజాయతే అని స్పష్టమవుతున్నది ఇంత వివరణ ఎందుకు ఇచ్చామంటే వీడికి ప్రార్థకర్ము ఉంటుందనో జ్ఞాని అయినా అనుభవించక తప్పదనో ఇలాంటి మాటలు కొన్ని వినబడుతూ ఉంటాయి గనక వాటి శాస్త్ర ప్రమాణంతో ఖండిస్తూ నసభూయోగిజాయితీకి ప్రమాణాలు చూపించారు భగవత్పాల్ ఇప్పటివరకు మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఎక్కడో వెతకాల్సిన పని ఇక్కడే వెతకాలి అని ఆ మాట అన్నమయ్య ఇంత లోని పనికిగా ఇందునందు చొరనేలా చెంత నిండు చెరువులుండ చలమలేలా అని మాట అన్నాడు లోని పనికిగా మొదలుండ కొనలకు మోచి నీరు ఓయనేలా ఎదలో నీవుండగా ఇతరములేలా ఎదలో ఉన్నవాడు ఆయన ఎలా ఉన్నాడంటే నీకు అభిన్నంగా ఉన్నాడు కానీ దేహాదుడు తాదాత్యం వల్ల నీకు భిన్నంగా ఉన్నాడని చెప్ అనిపిస్తున్నది నీకు ఆ అభేద దర్శనం కలిగితే క్షేత్రజ్ఞుడు ఏమిటో అప్పుడు అర్థమవుతుంది అని క్షేత్రజ్ఞుడు జీవుడికి వాడబడుతుంది ఈశ్వరుడికి వాడబడుతుంది అంటే దీనితో తాదాత్యం చెందితే జీవశబ్దం వాడుతున్నాం అతీతమైనప్పుడు పరమాత్మ శబ్దం వాడుతున్నావు కానీ జీవాత్మ పరమాత్మ అవుతాడు కనుక మన లక్ష్యం ఏమిటి పరమాత్మగా అవడం అవడమేంటి ఉన్నావు తెలుసుకోవడం అందుకే భోక్తామహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో అనే మాట ముందే చెప్పుకున్నాం దీనికి మార్గం ఏమిటి ఇది వినడానికి బాగుందండి కొంత ఏదో అర్థమయ్యింది లేదా అర్థమై నట్టుంది కనుక తెలిసిపోయిందిగా నేను వేరు దేహం వేరు కనుక నేనెవరిని శుద్ధుణ్ణి పరమాత్మని మహేశ్వరుణ్ణి విన్నాగా నాలుగు మాటలు అనుకుందాం అయిపోయిందా అయిపోలేదు ధ్యా ఇది అనుభవానికి రావడానికి నేను ముందు చెప్పిన ముప్పై లక్షణాల జ్ఞానం మరవ్వద్దు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆ ముప్పై లక్షణాలతో కూడిన సాధన చేయాలి ముప్పై లక్షణాలు అలవరుచుకుంటూ అమానిత్వం అదంభిత్వం ఇత్యాది లక్షణాలు అలవరచుకుంటూ సాధన చేయాలి ఆ సాధన వారి వారి బుద్ధి స్థాయి బట్టి ఉంటుంది అది మొట్టమొదటిగా ధ్యానైన ఆత్మని పశ్యంతి కొంతమంది ధ్యానంతో తనలో పరమాత్మని చూడగలరు ఎలాగ తన చేత తాను అన్నాడు ఇక్కడ తన చేత తాను అంటే ఇక్కడ సాధన దేనికి బుద్ధికే అందుకని ఇంద్రియాలకి కాదు ఇంద్రియాలు నిగ్రహించుకోవడం ఎందుకంటే బుద్ధిని కంట్రోల్ చేయడం కోసమే కానీ బుద్ధికే ఇదంతా సాధన బుద్ధికే బోధన ఎందుకంటే ఆ బుద్ధి ఇలా తాదాత్వ్యం చెంది అది దేనివల్ల చైతన్యం పొందుతుందో దానివైపు తిరిగా చైతన్యంతో ఐక్యం అవ్వాలిగా ఆ భావం చూపిస్తున్నారు ఆత్మానమాత్మన అన్య సాంఖ్యైన యోగేనా కర్మయోగేనా చేపరే ముగ్గురిని ఇక్కడ చెప్పాడు నాలుగో వాడిని తర్వాత శ్లోకంలో చూద్దాం కొందరు ధ్యానముతో కొందరు సాంఖ్యముతో కొందరు కర్మతో తన స్వస్వరూపమైనటువంటి నన్ను తెలుసుకోగలరు తన స్వస్వరూపమైన నన్ను తెలుసుకోగలరు పొందగలరు ధ్యానం అంటే ఏమిటి ఇక్కడ జానం మన ఆత్మ సంయోగ యోగంలో మొదలైన వాటిలో చెప్పబడ్డటువంటి యోగంలో చెప్పిన జానం కాదు ఇది ఎక్కడ చెప్పబడితే అక్కడ జానం అంటే ప్రాణాయామం నియంత్రణ ఇవన్నీ అవసరం దేనికి చిత్తవృత్తిని నిరోధించడానికి ఆ జానం తీసుకోకూడదని కాదు కానీ ఇక్కడ ధ్యానశబ్దానికి అర్థం ఏంటంటే నేరుగా ఇప్పుడు బ్రహ్మము గురించి ఆత్మ గురించి చెప్తారు కనుక ఇక్కడ ధ్యానాన్ని ఏం తీసుకోవాలి అంటే ధ్యానం నామ శబ్దాదిభ్య విషయేభ్యోత్రాదీని కరణాన్ని మనసు ఉపసంహత్య మనశ్చ ప్రత్యక్షేత ఇతరి ఏకాగ్రతింతనం తానం ఇది ధ్యాన ఇక్కడ చెప్పవలసిన అర్థం శబ్దాదిభ్య విషయభ్య బయట ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపాది విషయముల నుంచి శ్రోత్రాదీని కరణాని చెవులు మొదలైన ఇంద్రియాలను మనస్సు ఎందు లేనని చేసి అంటే మనస్సు ఇంక బాహ్యములు ఎందు వర్తించకుండా చేసి మనశ్చ ప్రత్యక్షేతయితరి ఆ మనస్సుని ప్రత్యేగాత్మ ఎందు పెట్టి అన్నాడు ప్రత్యేగాత్మ అనే శబ్దం మనకి చాలా ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ అంటే ప్రత్యేగాత్మను ఉన్నాడండి ఇంతవరకు జీవాత్మ పరమాత్మ అనుకుంటుంటే వీడవడి మధ్యలో అనుకోవచ్చు జీవాత్మ అంటే ముందే చెప్పాం ఇవన్నీ నేను తాదాత్మ్యం చెందితే జీవుడు ప్రత్యేగాత్మ అంటే దేహానికి మనస్సుకి బుద్ధికి ఆవల ఎవడున్నాడో వాడు ప్రత్యక్ వెనక్కి తిరిగితే దొరికేవాడు వాడు వెనకాల మరేదీ లేదు అది ప్రత్యక్ ఈ ప్రత్యేగాత్మ మనలో ఉన్నది ఈ ప్రత్యేగాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మ అని తెలుస్తున్నది ప్రత్యేగాత్మయందు అందుకే ప్రత్యక్షేతయుత రీ అన్నారు ఇక్కడ అంటే ప్రత్యక్ష చైతన్య స్వరూపుడైనటువంటి ప్రత్యేగాత్మ ఎందు పెట్టాలి దేన్ని పెట్టాలి మనస్సుని మనస్సుని పెట్టాలి ఎందుకంటే మనస్సే సంకల్ప వికల్పం అయితే మనస్సు అన్న బుద్ధి అన్న రెండు చెప్పారు అనుకోవద్దు రెండూ అదే బుద్ధిని ఎందుకు అంటే నిశ్చయాత్మకంగా పట్టుకుంటుంది దగ్గర బుద్ధి సంకల్ప వికల్పం మనస్సు రెండు అంతఃకరణ ధర్మాలే కానీ అంతఃకరణమునందు అనేయండి సరిపోయింది ఇక్కడ అంతఃకరణమునందు ఇంద్రియాదుల్ని ఉపసంహరించి ఆ మనస్సుని ప్రత్యేగాత్మయందు పెట్టాలి ఎలా పెట్టాలి ఏకాగ్రతయా అటూ ఇటూ చెక్కు చెదరకుండా పెట్టి తచ్చింతనం దానినే నిరంతర చింతన చేయడం అది ధ్యానం ఇది ప్రక్రియ ఇది సాధన అంటే ప్రత్యేకాత్మ యొక్క లక్షణాలన్నీ చెప్పాడు కదా స్వామి మొదటి నుంచి ఆ లక్షణములు ఏమిటో తెలుసుకొని దృష్టి దాని మీదే పెట్టాలి ఆ పెడుతున్నప్పుడు చదరగొట్టే తప్పకుండా బహిర్విషాలి దాని నుంచి మరల్చాలి ఈ ప్రయత్నం ఇది అభ్యాస వైరాగ్యాలతో చేస్తూ పరమాత్మ నిలుపుట ఏదైతే ఉన్నదో అది జానము అన్నారు ఏకాగ్రతతో కూడిన చింతనకు జానము అని పేరు అందుకే ధ్యానేన అని మాట చెప్పాడు ఇది దేనితో చెయ్యాలి ఆత్మానమాత్మన ఆత్మచేతనే చెయ్యాలి ఇది అని ఆత్మచేత ఆత్మ నిలబెట్టాలి ప్రతివాడు కూడా అంటే ఆత్మానం అంటే పరమాత్మను ఆత్మచేతనే పట్టుకుని హృదయముల్లో ఆయన నిలపాలి ఆత్మచేతనే అంటే మళ్ళీ మనం చెప్పుకోవలసింది దానికి కూడా భగవత్వాలు వారు చెప్పారు తేన ధ్యానైన ఆత్మని బుద్ధ పశ్యంతి ఆత్మానం ప్రత్యక్చేతనం జాన సంస్కృతేన అంతఃకరణేన ఇది ఆత్మన అన్నాడు ఇక్కడ ఆత్మనా అంటే అంతఃకరణముతోనర్థం నా అంతఃకరణంతోనే పరమాత్మ ఎందుకు నేను నిలుపుతున్నాను కానీ అంతఃకరణానికి ఆత్మ వాడేరు కానీ ప్రతివాడు అంతఃకరణం పరమాత్మ ఎందుకు నిలబడదు కదా అందుకే జాన సంస్కృతేన జానము చేత సంస్కరింపబడినటువంటి ఏ చిత్తం దానితోనే పరమాత్మను తెలుసుకోలేవు అందుకే నేను మనసా నమనుతే అనో మాట ఉన్నది వేదంలో మనస్సుతో తెలుసుకోలేవు ఊహించలే అని నేను తెలుసుకోవాల్సింది మనస్సుతోనే అది మళ్ళీ చెప్తున్నది ఎటువంటి మనస్సుతో అంటే నిరంతర చింతన చేత సదభ్యాసం వల్ల ఏర్పడిన సంస్కారము చేత ఏకాగ్రమైనటువంటి మనస్సుతో తెలుసుకోగలవు కానీ మనస్సుతో తెలుసుకోలే అన్నదే మనస్సుతోనే తెలుసుకోవాలని చెప్తుంది ఎటువంటి మనస్సుతో అంటే జానేనా సంస్కృతేన అంతఃకరణేనా కేచిత్ యోగిన కొంతమంది యోగులు ఇటువంటి జానముతో ఇది వినడానికి తేలిగ్గా ఉన్న ఏముందండి అటునుంచి ఇటు తీసుకురావడం ఇటునుంచి అటు పెట్టేయడం అంతేగా అంటే ఇంద్రియాలని బయట నుంచి లాగి దాని మనస్సులో పెట్టి ఆ మనస్సును పరమాత్మ పెట్టడం చాలా సులభం అండి కూర తరిగి మూకుట్లో వేసి గరిటితో కలపడం అంతే ఇడిదటు పడినేగా అది అంత తేలిక కాదు అందుకే అంత సాధన చేయాలి ఈ సాధన ఎప్పుడు తేలికవుతుందంటే లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు లక్ష్యశుద్ధి అంటే నీకు నిజంగా మోక్షం కావాలని సిన్సియారిటీ ఉంటే పరమాత్మ గురించి గురువుల ద్వారా అవి స్పష్టం చేసుకుంటే కదా దాని మీద పెడతావు దేని ఎందుకు పెడుతున్నావో తెలియకపోతేలాగా కనుక ముందు ప్రత్యేగాత్మ క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో వివరించాడు ఎందుకంటే ఎవరికి నీకు వర్ణనివ్వడం కాదు ఆ వస్తువులను దృష్టి వెళ్ళాలి అని దాని ఎందుకు దృష్టి వెళ్ళాలి అయితే లాగేసేదో తెలుసుకోవాలి అని క్షేత్రం గురించి చెప్పాడు క్షేత్రం నుంచి అటు తిప్పి క్షేత్రజ్ఞుని ఎందు తన తనను తానే పెట్టుకుంటున్నాడు ఇక్కడ సంస్కరింపబడినటువంటి చిత్తముతో ఇది మొదటి సాధన ఈ ఆత్మాన ఆత్మానమాత్మాన అనేది ప్రతిదానికి వర్తిస్తుంది ఇప్పుడు చెప్పబోయే మూడింటికి కూడా రెండవది సాంఖ్యైన యోగేన సాంఖ్య యోగము చేత ఇక్కడ జానము ఇంద్రియాలను నిగ్రహించడము ఈ ప్రక్రియ గురించి కాకుండా విచారణారూపం చెప్పాడండి ఇక్కడ జానమంటే ఏకాగ్రంగా కూర్చోవడం ఇత్యాదులన్నీ తీసుకుంటూ మొదటి చెప్పాడు రెండవది విచారణ సాంఖ్యమంటే విచారణా రూపంతో వస్తుంది ఇదేమిటంటే అతడు తన కనబడుతున్నవన్నీ గమనిస్తాడు ఇది నేను కాదు నేను కాదని పరిహరిస్తూ ఉంటాడు ఎందుకంటే గురువుల ద్వారా విన్నాడుగా అనాత్మలు నేను కాదు ఆత్మ నేనని కానీ అనాత్మ ఎప్పుడెప్పుడు తనకి ఎపిర్ అవుతూ ఉంటుందో అప్పుడు దాన్ని ఇది కాదు ఇది కాదని పరిహరిస్తుంటాట అది మాత్రం చిన్న విషయమా అలా చేస్తట ఇమే సత్వరజస్తమాంస గుణాహ మయా దృశ్యాహ ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ సత్వరజస్తమో గుణాలతో కూడిన దృశ్యాలు అంటే అనుభవాలని సత్వరజస్తమో గుణములతో కూడిన దృశ్యములే అవుతాయి మనం చూస్తున్నవి అంతే మనం భావాలు అంతే ఈ భావాలన్నీ అవి గనక దృశ్యములు అంటే గోచరించునవి అని అర్థం ఇక్కడ దేని మనస్సుకు గోచరించేవి ఇంద్రియాలకు గోచరించేవి కూడా సత్వరజస్తమాంస గుణాహ మయా దృశ్యా అహం తేభ్య అన్య నేను వాటి కంటే వేరు అనుకుంటూ ఉంటాట ఎప్పటికప్పుడు విచారణ ఇది వస్తున్న ప్రతిసారి ఇది వచ్చింది కానీ ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ విచారణ చేస్తాడు మరి నువ్వెవరివి అది నేను కాదని తెలియ అనడంతో సరిపోదు నువ్వెవడవో చెప్పుకోవాలి అందుకే వాటికి అన్యముగా ఉన్న నేను తద్వ్యాపార సాక్షిభూత ఈ వ్యాపారములను జరుగుతున్నాయి నిజానికి నాకు అంటుటలేదు నేను ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయి కానీ ఈ వికారములు నాకు లేవని అనుకుంటూ నిత్య గుణ విలక్షణ ఆత్మా ఇది చింతనం నిరంతరం ఇది గుణ విలక్షణమైనది గుణములకు విలక్షణం అంటే అతిరిక్తమైనది వాటి కంటే అతీతముగా ఉన్నది అనే నిరంతర చింతన పేరు సాంఖ్యయోగం కొంతమంది దీనితో చేస్తారన్నాడు అంటే వారి వారి యొక్క కెపాసిటీ సమర్థత బట్టి తెంచుకోవాలండి జానంతో వాళ్ళు చేస్తారు విచారణతో వీళ్ళు చేస్తారు మూడో వాళ్ళు ఉన్నారు కర్మయోగేనా కర్మయోగంతో అపారే మరికొంతమంది అన్నాడు కర్మయోగం ఇందులో ఏది మనకు సుఖరమో సులభమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి కానీ ఏ మార్గంలో వెళ్ళే లక్ష్యం మాత్రం క్షేత్రజ్ఞుడు నువ్వని గ్రహించాలి ఇది ప్రధానం అది గ్రహించనంత వరకు జనన మరణ పరంపర తప్పదు క్షేత్రజ్ఞుడు ఆ పురుషుడు పరిపూర్ణుడు అనే తత్వం గ్రహించి వీటికి అంటని లక్షణంతో ఉన్నప్పుడు మాత్రమే ముక్తి దానికి సాధనలు ఇవన్నీ కూడా తర్వాత చెప్తూనే కర్మయోగేనా మళ్ళీ కర్మయోగేనా అన్నప్పుడు మనం రెండవ అధ్యాయంలో చెప్పిన విషయాలు ఇక్కడ ఇరవై ఏడు రోజులు రోజు గుర్తుంటాయా అందుకే ఆపకుండా ఆ గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మన ఇక్కడ కర్మయోగి అయిన అపరే కర్మయోగంతో మరికొందరు ఉన్నారు మూడవ వారు వీరు కర్మ కర్మయోగం అంటే ఏమిటి అంటే మళ్ళీ గుర్తు మనకి కర్మయేవ యోగ కర్మమే యోగముగా ఎంచుకున్నవాడు కర్మయోగి అంటే కర్మనే మోక్షమునకు ఉపాయముగా ఎంచుకున్నవాడు కర్మయోగి మంచి మాటలు చెప్పారు వాడి కర్మయోగం వాడికి అది ఎలా ఉంటుంది ఆ యోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధ ఈశ్వరార్థం అంటే ఈశ్వరార్పణ బుద్ధ్య ఈశ్వరార్పణ బుద్ధ్య అనుష్ఠీయమానం ఘటన రూపం యోగర్థత్వాత్ యోగ ఉచ్యతే ఈశ్వరార్పణమనేటువంటి బుద్ధితో తనకు విధింపబడ్డ కర్మని ఆచరించడం ఏదైతే ఉన్నదో దాన్ని కర్మయోగం అంటారు ఇది కూడా నన్ను పొందడానికి అంటే క్షేత్రజ్ఞుడనైనా నన్ను పొందడానికి అంటే కృష్ణపరమాత్మ ఏం చెప్తున్నది నేను నీలో ఉన్నాను యా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అది తెలుసుకోవాలంటే ధ్యానం ఒక మార్గం సాంఖ్యం ఒక మార్గం కర్మ ఒక మార్గం కర్మ ఈశ్వరార్పణ బుద్ధి చేసినటువంటి విహిత కర్మ అనిపించుకుంటుంది దానివల్ల నువ్వు నన్ను పొందుతావు ఎలాగూ నేరుగానా కాదుట ఇదొక్కటి నేరుగా కాదు ఎలా పొందుతాడంటే తేన సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారేనా చాపారే అన్నాడు ఇక్కడ ఇటువంటి కర్మయోగం వల్ల ఏమవుతుందంటే సత్వశుద్ధి ఏర్పడుతుంది ఈశ్వరాపణ బుద్ధితో సత్కర్మాచరణ చేయడం వల్ల క్రమంగా ఫల ఫలాభికంక్షడా లేకుండా చేస్తే ఏర్పడేది ఏంటంటే సత్వశుద్ధి అంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది ఇక్కడ సత్వం అనే మాటకు అంతఃకరణం అని అర్థం పనంతా దానితోనే కదా అంతఃకరణ శుద్ధి అవుతుంది అంతఃకరణ శుద్ధి అయితేనే నీకు అసలు క్షేత్రజ్ఞునికి విషయం అర్థమవుతుందయ్యా అంతేకాదు అని స్ఫురిస్తాడు కూడా అంతఃకరణ శుద్ధమైతేనే స్ఫురిస్తాడు కానీ అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం కానీ జ్ఞానం వల్ల మోక్షమే కానీ కర్మయోగం వల్ల అంతఃకరణ శుద్ధి దానివల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అనే మాటని ఇక్కడ చెప్పాడు ఇక తర్వాత మాట చెప్తున్నాడు ఇది వినవలసినటువంటిది అన్యేత్వే అన్యేత్వేవ మజానంత సుత్వాన్యేభ్య ఉపాసతే చాతితరేవా మృత్యుం శృతిపరాయణ నాలుగవ వారు ఉన్నారు నాలుగవ వారు అంటే మూడు కానివారు అంటే మూడు కొంచెం ఆలోచించారు కదా ఇందులో మూడు మూడిట్లేదు తేలిక కర్మయోగం తేలిక కానీ సాక్షాత్ కాదు కానీ ఇట్ లీడ్స్టు తప్పకుండా అది తీసుకువెళ్తుంది కానీ అది మంచి తేలిక తేలిగ్గా చేయగలుగుతున్నారు ఎవ్వరైనా ఎంతమంది శాస్త్రం విధించింది మాత్రమే చేస్తున్నారు శాస్త్రం నిషేధించి మానేస్తున్నారు చెప్పండి ఇక్కడ పైగా ఫలాకాంక్ష లేకుండా ఈశ్వరాత్మ బుద్ధితో ఎంతమంది చేస్తున్నారు కానీ ఆ రెండిటితో పోలిస్తే ఇది తేలిక అనుకుంటున్నాం కానీ ఇది కూడా తేలిక కాదు అంటే ఈ కారణం కూడా ఈ ఉపాయం కూడా అందుబాటులో లేకుండా ఎంతమంది జీవిస్తున్నామో ఆలోచించుకోవాల్సింది ఇక్కడ మరి ఎక్కువ మంది ఎవరు కనబడుతున్నారు అంటే మరి పూజలు పురస్కారాలు యజ్ఞాలు జపాలు తపాలు ఉపాసనలు చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే అడుగడుగునా కూడా అంటుకుపోయి వికారాలతోనే చేస్తున్నారు కనుక మంచి పని చేస్తున్నారు కనుక వాళ్ళకి మంచి గతులు వస్తాయి మంచి జన్మలు వస్తాయి ఇక్కడ మాట్లాడుతున్న దేనికోసం మోక్షం కోసం అంతేగాని వీటి గురించి చెప్పట్లేదండి అంటే వీటి వల్ల వచ్చే ఫలాల గురించి చెప్పే శాస్త్రం కాదు గీతాశాస్త్రం అది మోక్షోద్దిష్టంగా వచ్చింది కనుక మోక్షం అంటే ఏంటి అవగాహన కలిగించి ఏది సాక్షాత్కారణాలు ఏది పరంపరయా కారణాలు చెప్తున్నాడు ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి దేని గురించి గీత చెప్తుందో చెప్పి దాని మార్గం మాట్లాడాలండి లక్ష్యం అది మోక్షం లక్ష్యంగా చెప్పే శాస్త్రం కనుక దేని గురించి అంతేగాని మీరు ఇవన్నీ చేయండి మోక్షం వచ్చేస్తుంది అని కొందరు చెప్తూ ఉంటారు అంటే చెయ్యిగా వాటి అందు కలిగించడం కోసం చెప్తారు ఇది పైగా ముందు కోరికలతో చేసి ఫలాల కోసం చేస్తూ ఏడుస్తూ కోపగించుకుంటూ ఇవన్నీ చేస్తే వీటి ఫలితాలన్నీ అనుభవిస్తావు ఏం పర్వాలేదు వాసనలన్నీ కొన్ని జన్మలు పడుతుంది కానీ ఎంతో కొంత మంచి చేసేవి కదా ఆ జన్మల తర్వాత అయినా నీకు అది నిష్కామకర్మయోగంగా చేయాలని బుద్ధి కలిగిస్తుంది దాని గురువుల కృప తోడవుతుంది అప్పుడు నువ్వు నిష్కామకర్మయోగం అవుతావు తర్వాత జ్ఞానాన్ని పొందుతావు జ్ఞానం మోక్షం పొందుతావు అందుకే ఇది ఇప్పుడు మనం ఏమున్నాం ఎక్కడున్నావు ఏది చేయగలుగుతున్నాం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి అందుకే భగవానుడు జానమతో పొందుతాడు చెప్పాడు కానీ ఫలానా వారు పొందుతారు అని వాళ్ళు పేర్లు అని చెప్పలేదు జానమతో పొందిన వీరు సాంఖ్యంతో పొందేవాళ్ళు వీరు కర్మయోగంతో పొందేవాళ్ళు వీరు నలుగు నాలుగో వారు ఉన్నట్టే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మూడు కానిది నాలుగో వారు ఎవరంటే అన్యేత్వేవ మజానంత శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే వీరికంటే వేరైన వారు ఉన్నారయ్యా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకున్నట్టుకై పరమాత్మని తెలుసుకొనడానికై అన్యేభ్య ఇతరుల నుండి తత్వజ్ఞానాన్ని వింటారు ఇది చా ఇది చెయ్యాలండి ఇక్కడ తర్వాత ఏమిటి శ్రవణం ఇది సాధన కర్మయోగం కిందది చూపిస్తున్నాడు ఇక్కడ ముందు శ్రవణం చేయాలి శ్రవణం చేయాలంటే ఇప్పుడు మనం చేస్తున్నదే నిన్న మన్నా విన్న తమ బ్రహ్మజ్ఞానం అవలేదని తెలుసు అవుతామని అనుకోవడం లేదని తెలుసు అవ్వాలని అనుకోవడం లేదని తెలుసు ఇక్కడ ఇన్ని రకాలు ఉంటాయి మనకి ఇక్కడే కానీ శ్రవణం ముందు చెయ్యాలంటే అన్యేభ్య అన్యేభ్య అంటే ఆచార్యేభ్య అని అర్థం చేసుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం పుస్తకం అంటే చెప్పు అని వినడం కాదు ఆచార్యేభ్య ఆచార్యుడు అర్థం చేసుకునే చెప్తాడు అనుభవించేనే చెప్తాడు రెండుంటాయండి ఇక్కడ జ్ఞానం ఏమిటో అతడు నీకంటే బాగా అర్థం చేసుకునే ఆచార్యులు ఉంటారు అంటే సాధకులు ఆచార్యులే సిద్ధులు ఆచార్యులే సాధన చేస్తున్నాడు మనకంటే ముందు వాడు వాడు మనకు ఆచార్యుడే కానీ సిద్ధ పురుషుడికి కానక్కర్లేదు సిద్ధ పురుషుడు దొరికాడని అదృష్టం అంతే కదా కానీ సాధకుడైన వాడికి కనీసం స్పష్టమైన అవగాహన ఉంది వాడికి ఈ పరోక్ష జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తల ద్వారా విన్నా కానీ వాడు అన్నాడు కానీ వాడికి అంత జ్ఞానం ఉందా అండి సిద్ధావస్ అది నువ్వు కదా బాగుపడాలని చూసుకుంటున్నా డాక్టర్ గారు టీటీ రాశారు నాకు రాశారు కానీ ఆయన ఫుల్ హెల్తీగా ఉంటాడంటారా ఆయన అడగకూడదు ఆయన ప్రారంభాన్ని అనుభవిస్తాడు ఆయన చదువుకున్న శాస్త్రం ప్రకారం నీకు రాశాడు నీ బాగు నువ్వు చూసుకో అందుకే వాడు శాస్త్రం చెప్పిన ప్రకారంగా తమాణంతో నీకు అర్థమయ్యేటట్టు చెప్పాడుగా నీ పుణ్యం పండింది అది చాలు ఇక్కడ సాధకులైన గురువులు కొందరు ఉంటారు సిద్ధ గురువులు ఉంటారు ఎవరిని ఆశ్రయించాలంటే గురువు పట్ల ఎప్పుడు భక్తి మాత్రం ఒకలాగే ఉండాలి ఎందుకంటే నువ్వు జ్ఞానానికి భక్తుడు అది గురువు ద్వారా వస్తోంది కనుక గురువు భక్తి చూపించాలి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నీ నీళ్లు మోసుకొస్తున్న బిందుని జాగ్రత్తగా తెచ్చుకోవు దాన్ని మర్యాదగా ఉంచవు అలాగే ఇది కూడా అందుకే సాధకులైన గురువులు వాళ్ళు ఆచార్యులే వాళ్ళ ద్వారా వినాలి వాళ్ళు నీకంటే ఎక్కువ కృషి చేశారు విచారణ చేశారు బాగా అర్థం చేసుకున్నారు నాయన ఇది క్షేత్రం ఇది క్షేత్రజ్ఞం కానీ క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు పరమ చైతన్యవంతుడు సర్వవ్యాపకుడు అది క్షేత్రంలోనూ నువ్వు క్షేత్రజ్ఞుడువా కానీ క్షేత్రజ్ఞుడివై కూడా తెలుసుకోలేకపోతున్నావు తెలుసుకో చక్కగా తేటగా ప్రతి శ్లోకము ప్రతి పదార్థము ఇతర శాస్త్రాల సహాయంతో వివరిస్తాడు సాధకుడైన గురువు అతను గొప్ప సాధకుడు శాస్త్రం బాగా తెలుసుకున్నాడు ఇలా తెలుసుకుంటాం సిద్ధులు కావచ్చుని పుణ్యం బట్టి లభిస్తారు మొత్తానికి ఆచార్యేభ్య అన్యేభ్య ఉపాసతే శ్రుత్వా అన్యేభ్యుత్వ ఉపాసతే అంటే ఆచార్యుల ద్వారా తెలుసుకుని ఉపాసన చెయ్యాలి వాడు ఉపాసన చేస్తాడు ఎలా ఉపాసన చేస్తాడు ఆయన ఎలా చెప్పాడో అలా చేస్తాడు అంతే ఇక్కడ ఎందుకంటే వీడు ధ్యానం చేయలేకపోతున్నాడు శాంక్షన్ చేయలేకపోతున్నాడు నిష్కామ కర్మయోగము చేయలేకపోతున్నాడు అందుకే గురువులు చెప్పింది జాగ్రత్తగా విని వారు చెప్పినట్టు చేయడం ఇక్కడ అది చే శృతిపరాయణాహ శృతిపరాయణాహ అంటే శ్రవణం పరం అయనం గమనం మోక్ష మార్గ ప్రభుత్వ పరం సాధనం నాకు వినడం వల్లనే నేను తరిస్తాను అనేది పరాయణం దీనివల్ల నేను తరిస్తాను అనే భావం పేరు పరాయణం దాని నిలబడితే పారాయణం తెలిసింది కదా ఇదేంటి పారాయణం అంటే రోజు చదివేస్తావు కాదు దీనివల్ల నేను తరిస్తాను అని దాన్ని పరమ సాధనంగా తీసుకోవడం అంటే అదెందుకు పారాయణ చేస్తున్నావు అంటే దీనివల్ల నేను తరిస్తానని సాధనగా దాన్ని తీసుకున్నావు కనుక దాని పారాయణం అంటున్నారు ఇప్పుడు వీడికి పారాయణం ఏమిటి శృతి శృతి అంటే శ్రవణం అనగా శృతి అనగా ఏది విన్నాడో గురువు ద్వారా ఆ విన్న జ్ఞానమే వాడికి పారాయణం అదే సాధన వాడికి విన్నదే నిరంతరం మననం చేసుకుంటున్నాడు అధ్యయనం చేస్తున్నాడు అంతేగాని ఇవాడు వినేసి కూర్చొని రేపు వాడు ఎలా అన్నాడు వీడు ఎలా అన్నాడు ఏడుస్తూ మళ్ళీ ప్రవచనం వరకు ఏడిపోయాయి విన్నది ఒక్కటి గమనం చేయడం లేదు ఏమీ లేదు ఈ బాహ్య వృత్తులు తగ్గించుకోవాలండి ఎంతసేపు వీటివైపు పరిగెత్తుతారు కనీసం తత్కాల అధ్యయన కాలంలోనైనా చింతన ఉండాలి చింతన లేనిప్పుడు ఎక్కడ పడుతుంది శ్రవణం తర్వాత మనందాక వెళ్ళకపోవడం వల్లే శ్రవణ స్థాయిలో ఆగిపోతున్నారు కానీ శృతి పరాయణాహ వారు మాత్రము పరమ సాధనంగా తీసుకున్నారు గనక ఆ శ్రవణం చేసిన జ్ఞానాన్ని పరమమైన సాధనా మార్గంగా ఎంచుకుంటారు దాన్ని మననం చేస్తారు గురువు ఎలా చెప్పాడు ఆ విధంగా చేస్తారు పైగా శృతిపరాయణాహమాటే మరొక అర్థం ఉన్నది వీటి శాస్త్రపరాయణులు అని శృతి అంటే శాస్త్రం అర్థం శాస్త్రములన్నీ గురువు ద్వారానే నేర్చుకోవాలి కనుక వాటికి శృతులు పేర్లు అయితే వేదానికి శృతి అనే పేరున్నది ఆ శృతి సమ్మతమైన శాస్త్రములన్నీ కూడాను ఏవి చెప్పేయో వాటిని నిరంతరం మననం చేసుకోవడం అవి శృతి కనుక నమ్మాలి నువ్వు ఎందుకంటే నియంత్రుడి నువ్వు విచారణ చేసుకుని ఇది కాదు ఇది కాదు అనుకునే బుద్ధిశక్తి లేదు ఇంద్రియాలను నిగ్రహించి లోపల పెట్టగలిగేటువంటి జానశక్తి లేదు నిష్కామంగా ఈశ్వరాప్న బుద్ధితో కర్మలర్పించగలిగే స్థితి లేనప్పుడు గురువుల ద్వారా వినది శాస్త్రము ద్వారా వినది సత్యము అనే భావం కలిగి వాటిని సాధనగా తీసుకో ఇలా చేసిన కూడా తెపిచ అతితరంత్యేవ మృత్యుం వాడు కూడా ఎవరు శృతిపరాయణుడైన వాడు కూడా మృత్యువును దాటతాడు అతి తరంతి అంటే దాటతారు అన్నారు మృత్యువును దాటతారు మృత్యు సంసార సాగరాత్ మృత్యువు అంటే సంసారమే అంటే ఇది చేసినటువంటి వాళ్ళు ఇంకా చచ్చిపోరు బతికిపోతారు అన్నర్థమా వాడికి ఇంకా చావడం ఉండదు చావడం ఉండదు పుట్టడం ఉండదు అటువంటి జన్మరాహిత్య స్థితికి వెళతారు అన్నారు ఇక్కడ చా అతితరంత్యేవా మృత్యుం మొత్తానికి నాలుగు మార్గాలు భగవానుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి మొత్తాన్ని అధ్యాయం ఎంత అందంగా కూర్చోబడింది అంటే క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు తర్వాత ఏ జ్ఞానంతో క్షేత్రజ్ఞుడు తెలుసుకోవాలి చెప్పాడు తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో చెప్పాడు అది రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి గుణసంగ ప్రకృతి యొక్క తాదాత్మ్య భావం ఏది ఉందో దాన్ని వదులుచుకోవాలని చెప్పాడు దానికి ప్రక్రియ ఏంటంటే ధ్యానము సాంఖ్యము కర్మ శృతిపరాయణత్వము అని చెప్పాడు ఇందులో మనకు క్రమంగా శృతిపరాయణత్వం కర్మయోగానికి తీసుకువెళ్తుంది అది సాంఖ్య ధ్యానాలకు ఉపకరిస్తుంది అది ముక్తికి హేత అవుతుంది దేనికది విడిగా కాకుండా వాటికున్న అనుబంధం కూడా తీసుకోవాలి ముందు ఉత్కృష్ట స్థితి చెప్పి తర్వాత క్రమంగా అది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది శ్రీజోగి జ్ఞానమభ్యాసాత్ అక్కడ చెప్పిన విధంగా చెప్పాడండి ఇక్కడ ఒక్కటి మళ్ళీ వివరిస్తున్నాడు మళ్ళీ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం గురించి వివరిస్తున్నాడు యోగం అంటే కలయిక యావత్ సంజాయతే కిచిత్ సత్వం స్థావర జంగం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ది భరతషభ ప్రపంచంలో ఏ సత్వముందో సత్వం అంటే ఉనికి ఇక్కడ అర్థం ఏ ఉనికి కలిగిన పదార్థముందో సత్వం అనక పదార్థము ఉన్న పదార్థము ఏదుందో అంటే చరము కావచ్చు అచరం కావచ్చు స్థావరం కావచ్చు జంగమం కావచ్చు స్థావరం జంగమైనటువంటి సత్వం ఏది కలుగుతోందో పుడుతోందో అది క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం వల్లనే కలుగుతున్నది ఇది చాలా జాగ్రత్తగా వినవలసింది క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగం వల్లనే సృష్టిలో చరాచరాత్మకమైన ప్రతి వస్తువు ఉన్నది అంటే కొందరు జీవులు అచరములు కొందరు జీవులు చరములు కదలే జీవులు మనకు తెలుసు కదలని జీవులు అంటే వృక్షములు అవి జీవులే ఇవి కదలని కొందరు జీవులు అలా పుడతారు అవి స్థావర జన్మలు ఇవి జంగమ జన్మలు అంటే అలాంటివి కూడా గొప్ప ఏవి తెరుచుకోకుండా ప్రవర్తిస్తే మళ్ళీ ఉత్తు పర్వాలిక్కడ ఇక్కడ స్థావర జంగములు జంగమ జన్మలు రెండు ఉంటాయి అవన్నీ దాటి ఇక్కడ దాకొచ్చాం మళ్ళీ వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త ఇక్కడ ఇది చెప్పేటప్పుడు నువ్వెలా క్షేత్రక్షేత్రజ్ఞ యోగంతో పుట్టేవో ఇవన్నీ అలాగే పుట్టాయి అంటే క్షేత్రక్షేత్రజ్ఞ యోగంతో పుట్టే మళ్ళీ చెప్పగానే మనకు డౌట్ వస్తుంది క్షేత్రజ్ఞుడు దేనికి అంటాడు కదా అటువంటిప్పుడు క్షేత్రంతో ఎలా యోగం కలిగింది అన్నాడు అది యోగము కానీ యోగము గనుకే తొలగించుకోమని చెప్తున్నాను ఆయన అన్నాడు ఇక్కడ కలయిక కానీ కలయిక ఎందుకంటే సంయోగం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చె తెలుసుకోవాలి ఇక్కడ సంయోగం ఎన్ని రకాలుగా ఉంటుంది సాధారణంగా సంయోగం విజాతి వస్తువులకు పొసకదండి విజాతి అంటే పరస్పర విరుద్ధమైన వస్తువులు అంటే నీళ్లల్లో పాలు కలుస్తాయి సజాతి వస్తువు నీళ్లలో రాళ్ళు కలవవు రెండు విజాతి వస్తువులు అలాగే క్షేత్రం గురించి చెప్పేటప్పుడు అది అది అనేకం అది నిత్యం కాదు ఇన్ని చెప్తున్నాం క్షేత్రుడి గురించి అన్ని ఆపోజిట్లే దీనికి ఇక్కడ అది నిత్యం పైగా అది చైతన్యం ఇది అనేకం అది ఏకం కానీ ఏకం అద్వితీయం అన్ని దానికే వర్తిస్తాయి బ్రహ్మము గురించి చెప్పినవన్నీ క్షేత్రుడికే వర్తిస్తున్నాయి కనుక బ్రహ్మం ఇక్కడే ఉన్నాడు పరస్పర విరుద్ధం ఉన్నా కదా పరస్పర విరుద్ధాన్ని కలయికలా ఏర్పడింది అంటే నాయన సంయోగాలు మూడు రకాలుగా ఉంటుందని శాస్త్రం చెప్తాను చూడండి ఇక్కడ మొదటిది సమవాయం మొదటిది సవయవ పదార్థాలతో ఏర్పడేటువంటి సంయోగము అన్నాడు సవయవ సంయోగం అంటే రెండు అవయవాలతో కూడిన పదార్థాలు అంటే ఒక తాడు తీసుకుని కుండకు కట్టారు మీరు అంటే తాడు కుండ రెండు కూడాను పదార్థాలు అవయవాలతో కూడినవి అంటే విభాగాలుగా కనబడితే రెండింటినీ కలిపారు ఈ రెండింటికి కలపడం సాధ్యమవుతుందయ్యా అన్నాడు ఇక్కడ అలా సమవాయ అవినాభావ సంబంధం అని సమ అవినాభావ సంబంధం ఒకటి ఇందాక చెప్పింది సావయవ సంబంధం లేదా అవినాభావ సంబంధం అవినాభావ సంబంధం అంటే ఒక వస్త్రంలో దారం రెండింటి విడదీయలేరు మీరు అలా కలిసిపోయింది అవినాభావ సంబంధం ఇప్పుడు అర్థమైంది కదా ఈ రెండు సంబంధాలు ఉంటాయి సృష్టి పరకుడు ఉండదుట ఉంటే సవయవమైనటువంటి సంబంధం లేదా అవినాభావ సంబంధం రెండు రకాల సంబంధాలు చెప్పారు ఇక్కడ ఇప్పుడు క్షేత్రంతో క్షేత్రజ్ఞునికి ఎటువంటి సంబంధం రెండు విజాతీయ పదార్థాలు కలుసుకున్నట్టు వచ్చు కలుసుకున్నా లేదు ముడిపడి ఉందా ముడి లేదు పోనీ రెండు ఇండివిజువుల్ విడదీయలేనటువంటి సంబంధంగా అవినాభావ సంబంధంగా ఉందా లేదు మరి సంబంధాన్ని ఏమనాలి దీనిని కల్పిత సంబంధం అనాలి అన్నారు దీనికి ఎన్ని పేర్లు చెప్తుందంటే ఆభాస సంబంధం అధ్యాస సంబంధం శాస్త్రం ఇచ్చే గొప్ప పదం అధ్యాస క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము అధ్యాస అధ్యాస వల్ల ఇంత జన్మ వచ్చి ఇన్ని జన్మలు వచ్చి పడుతున్నాయి ఇంత ప్రపంచం ఏర్పడింది కానీ ప్రతి క్షేత్రంలో క్షేత్రజ్ఞుడికి ఉన్నటువంటి సంబంధం అధ్యాస మాత్రమే అన్ని క్షేత్రాలు గొడవ ఎందుకు క్షేత్రం గురించి నువ్వు చేసుకో ఇక్కడ కూడా అధ్యాస ఏర్పడింది అధ్యాస అనగా అది కాని తాను అనుకున్నట ఇది అధ్యాస అన్నది కల్పిత సంబంధం కల్పిత సంబంధం చెప్పాలంటే ఏ పదార్థం చెప్పాలి ఉపమానంగా ఇందాక చెప్పినట్టు ముందు చెప్పినటువంటి కొండా తాడు సరిపోదు వస్త్రం దారం సరిపోదు అప్పుడు వస్తుంది రజ్జు సర్పభ్రాంతి మొదలైన రజ్జుకి సత్వానికి ఏర్పణ బంధం ఏమిటి అవినాభావ సంబంధమా సావయవ సంబంధమా కల్పిత సంబంధం అందుకు రజ్జు సర్పభ్రాంతి శుక్తి రజిత భ్రాంతి అని ఎందుకు ఉపమానం తీసుకున్నారంటే ప్రకృతి అయినటువంటి దేహము దేహం అనగా స్థూల సూక్ష్మ కారణ దేహములతో ప్రకృతి తీతులైన పరమాత్మని కలిపి చూడడం ఎలాంటిది అంటే రజ్జు సర్ప భ్రాంతి భ్రాంతి చేత జరుగుతున్నది ఇక్కడ అన్నాడు ఇక్కడ అందుకే భ్రాంతిపూర్వకమైన సంబంధం భ్రాంతిపూర్వకమైన సంబంధం తొలగాలంటే దేనివల్ల తొలగుతుంది జ్ఞానం తొలగిపోతుంది అది జ్ఞానంతో సులభంగా తొలగిపోగలదే ఈ బంధం ఆ పని చెయ్యకుండా అజ్ఞానంతో లేనిదాన్ని అలాగే పట్టుకు వేలాడుతూ జన్మలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇది ఎలాంటిదంటే వాళ్ళని వాళ్ళు చంపుకోవడమే జరుగుతుంది సుమా అంటాడు కృష్ణపరమాత్మ ఇదేంటండి మరి అంత మాట్లాడిసాడు మా అజ్ఞానులందరినీ కలిపి అంటే అంటాడు మరి ఏం చేస్తాం బాగుపడాలి అనుకు తప్పని కనుక అయితే ఇప్పుడు ఆ ఆత్మస్వరూపుని క్షేత్రజ్ఞుడు ఎలా ఉన్నాడు క్షేత్రాలు మారిపోతున్నావు అందరి క్షేత్రాలు ఒక్కొక్కలా ఉండట్లేదు వాడు చేసిన కర్మలు బట్టి వస్తున్నాయి క్షేత్రుడు ఒకేలా ఉన్నట్ట ఎలా ఉన్నాడు సమం సర్వేషు భూతేషు మళ్ళీ వచ్చిందండి సమత్వం ఎన్ని వస్తుందో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఉన్నవాడవాడు సమముగా అన్నిటి క్షేత్రజ్ఞుడు అన్నిటి ఎందు ఉన్నాడు ఒక్కడే అంటే క్షేత్రజ్ఞ శబ్దానికి ఏకవచనం వాడేడు క్షేత్రముడి శబ్దానికి బహువచనం వాడటంలోనే క్షేత్రజ్ఞుడి నిజానికి క్షేత్రానికి ఒక్కళ్లా కనబడ్డా వాడు ఒక్కడే అని చెప్పాం వాడిని సమం సర్వేషు భూతేషు తిష్టంతం మళ్ళీ ఏకవచనం వాడాడు చాలా జాగ్రత్తగా చెప్తాడు కృష్ణ పరమాత్మ ఆచార్యులకి సార్వభౌముడు ఆయన ప్రధానాచార్యుడు ప్రథమాచార్యుడు ఆయన అందుకే తిష్టంతం పరమేశ్వరం కనుక పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్కడున్నాడు సర్వేషు భూతేషు అందరి భూతాలు ఉన్నాడు ఎలా ఉన్నాడు సమముగా ఉన్నాడు ఇక్కడ ఇది మళ్ళీ మనకి బృహదారి ఎన్నికల్లో సమ పృష్టినా సమో మసకేనా సమో నాగేన సమో నేన సర్వేన అంటూ మాట చెప్తున్నది ఇక్కడ సమముగా ఉన్నాడండి పరమాత్మ అన్నిటి ఎందు అందుకే సమం సర్వేషు భూతేషు ఆ సమమ ఎవడైతే ఉన్నాడో వాడిని చూడాలి అన్నాడు వాడిని చూసిన చూసినవాడు అన్నాడు ఇక్కడ చూసినవాడు అంటే అర్థం ఏంటి తెలుసుకున్నవాడు అర్థం తెలుసుకున్నవాడు అనడానికి ఏమంటారండి జ్ఞాని అని అర్థం ఇక్కడ కనుక ఎవడయ్యా జ్ఞాని అంటే పదార్థ విజ్ఞానాలు తెలిసిన వాడు కాడు పరమార్థ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే జ్ఞాని అని చెప్తున్నారు ఇక్కడ పరమార్థ జ్ఞానం వాడేటప్పుడు పదాలు ఎలా వాడేమో చూసారా పదార్థ విజ్ఞానాలు అన్నాం పరమార్థ జ్ఞానం అన్నాం ఇక్కడ అంటే పదార్థాలు అనేకం కనుక పదార్థ విజ్ఞానాలు అనేకమే అవన్నీ కూడా క్షేత్రంకి సంబంధించినవే అవన్నీ అపరావిద్యలు కానీ పరమార్థ జ్ఞానం ఏది ఉందో అదే జ్ఞానం కనుక ఎవడయ్యా నిజంగా తెలుసుకున్నవాడు చూసినవాడు అంటే ఎప్పశ్యతి సపస్యతి అయితే ఎక్కడున్నాడు వాడు పరమేశ్వరం సర్వేషు భూతేషు అయితే ఈ భూతాలకు లక్షణం ఉంది ఏమిటి వినాశనం అందులో ఉన్నవాడికో లక్షణం ఉంది వినాశనం లేకపోవడం వినశ్యత్ స్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి వినాశనమే లక్షణముగా కలిగిన భూతములయందు వినాశనము లేనటువంటి వాడున్నాడు సమముగా ఉన్నాడు వాడిని చూడు కానీ దృష్టి ఇప్పుడు ఎవడి మీద ఉండాలి మనకి ఎవడు సమమో అవిడు అవినాశో వాడి మీద ఉండాలి వాడి వాడిని భావించు ఎందుకంటే నీకు అనుభవం రానంత వరకు భావమే భావం దేని ప్రకారం చేయాలి శాస్త్రీయంగా చేయాలి అంతే అందుకని ఎక్కడో మఠం వెసుకూర్చుని నీకు రకరకాల దృశ్యాలన్నీ భావించి ధ్యానం చేసానంటే కుదరదు శాస్త్రీయంగా బ్రహ్మము గురించి ఏవైతే నువ్వు విన్నాళ్ళు విన్నావో ఆ బ్రహ్మముకు సంబంధించిన పదాలు వాటి అర్థాలు అర్థాల్లో చెప్పబడ్డే లక్షణాలు వాటినే భావించే మనసును దాంతో తాదత్ చేయించు అలా ఎప్పుడైతే అవినాశి గురించి సమము గురించి భావిస్తావో నువ్వు అవినాశివైపోతావు సముడివైపోతావు ఈశ్వరుడివే అవుతావు పరమేశ్వరం కనుక ఇక్కడ సమం అవినశ్యంతం పరమేశ్వరం ఎప్పశ్యతి సపశతి సముడైన వాడు నాశనము లేని వాడైన పరమేశ్వరుడిని ఎవడు చూస్తున్నాడో వాడిదే చూపు వాడే జ్ఞాని కనుక ఎవడిదిరా జన్మ అంటే పరమేశ్వరుని మీద దృష్టి పెట్టిన వాడిదే జన్మ అంతే కదా మిగిలిన దృష్టి పెట్టిన వాడిది పశువులు వాడిది వీడి జన్మ అయితే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పాలి కదా సర్వేషు భూతేషు వినశ్యత్సు ఇది చెప్పాడు సర్వభూతముల ఎందు వినాశ లక్షణములు కలిగితే సర్వభూతములందు సర్వభూతముల ఎందు అంటే మళ్ళీ భూతాల మీద దృష్టి పెడతావేమో అది వినశ్యత్ నశించే బాబు నువ్వు దృష్టి పెట్టవలసిన దీన్ని ఒక్క శ్లోకం అర్థం చేసుకుని బాగుంటున్నావు గీత లాంటి ఇదేనండి అందుకే భగత్పాల్ వారు అన్నారు భగవద్గీత కించిదీత కొంచెమైనా అధ్యయనం చేయి అన్నాడు ఇక్కడ ఈ శ్లోకం చెప్తూ సమం హి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం నహి న్యాత్మాత్మానం తో యాతి పరాంగతి ఎవడైతే సర్వత్ర అన్నిటి ఎందు కూడాను సమవస్థితం సమభావముతో ఉన్న ఈశ్వరం ఈశ్వరుని సమం పశ్యన్ సమముగా చూస్తున్నాడు అంటే అన్నిటి ఎందు సమముగా ఉన్న ఈశ్వరుని సమముగా ఎవడు చూస్తున్నాడు అంటే ఉన్నదాన్ని ఉన్నట్లే చూడాలి తప్ప నీకు నువ్వేవో భావాలు ఆరోపించుకుని కల్పితము కాకుండా ఈశ్వర తత్వాన్ని యథార్థముగా చూచుటే ఇక్కడ సమం పశ్యన్ అనే మాట ఇక్కడి అందరిలో సమముగా ఉన్నవాణ్ణి సమముగా నువ్వు చూసినట్లయితే బాగుపడతావు లేకపోతే నిన్ను నువ్వే చంపుకుంటున్నావని తెలుసుకో ఎవడైతే తనలో ఉన్న సమస్యరూపుడైన పరమేశ్వరిని తెలియకుండానే బ్రతికేస్తాడో వాడు తనని తాను చంపుకుంటున్నాడు ఆత్మనా ఆత్మానం హినస్తి అన్నాడు ఇక్కడ అయితే తెలుసుకుంటున్నవాడేమవుతున్నది ఆత్మన ఆత్మానం నహినస్తి కనుక ఎవడు సమముగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు వాడు తనని తాను చంపుకొనుట లేదు అన్నాడు ఇక్కడ చంపుకుంటున్నాడంటే భయం వేస్తుంది చంపుకొనుట లేదు అంటే హాయిగా ఉంది అయితే ఎవడు చంపుకునట్లేదు వీడు చంపుకునట్లేదు పరమాత్మ ఏంద దృష్టి కలిగి పరమాత్మ తనకు అభిన్నుడు అని తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు ఆయన వలే సముడు అవుతున్నాడు పరమేశ్వరుడు అవుతున్నాడు అమరుడైపోతున్నాడు అమృతుడు అవుతున్నాడు కనుక వాడికి చావలేదు ఆ జ్ఞానం లేనివాడు ఏమవుతున్నాడు చచ్చిన శరీరాలతోనే చచ్చనే అనుకుంటున్నాడు మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం పట్టుకుని ఆ బావార్త మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ చేస్తున్నాడు ఇక్కడ కనుక మనల్ని మనం చంపుకుంటున్నామంటే ఇది అర్థం దీనికి భగవత్పాదలు వారు మనకు అర్థం కావడం కోసం ఎంత వివరిస్తారంటే ఆత్మానం హత్వా అన్యం ఆత్మానం ఉపాదత్తే నవం అజ్ఞానం తనను తాను చంపుకుని మళ్ళీ కొత్త శరీరం పొందుతాడు అదే ఆత్మనుకుంటాడు మళ్ళీ దానితో పట్టుకుని వేలాడి అది పోయాక మరో శరీరం పుడతాడు తనని తను చప్పుకోవడం కదా చెప్పు ఇది అన్నాడు ఇక్కడ ఇలా ఎప్పుడు చావు పుట్టుకల్లో తనను తాను తిప్పుకుంటున్నవాడు తనను తాను చంపుకున్నవాడు కాదా అందుకే ఆత్మజ్ఞానం తెలియకుండా బ్రతికేవాడికి చచ్చేవాడికి కాదు తెలియకుండా బ్రతికేవాడికి వేదమాత పెట్టిన పేరు ఆత్మజ్నుడు తనను తాను చంపుకునేవాడు ఈ మాట అంత గట్టిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇంత జన్మ దొరికే కూడా నీ స్వరూపం గురించి తెలుసుకోకుండా చచ్చిపోకునేనైనా అప్పుడు చచ్చిపోతా జాగ్రత్త చెప్పాడు ఇక్కడ ఆ విషయం అంత వివరిస్తున్నాడు ఇక్కడ ఇది ఏకేచ ఆత్మహను జనాహ అని మరొక చోట శాస్త్రంలో మనకు కనబడుతుంది కొంతమంది ఉంటారు తమను తాను చంపుకునేవారంటే వీళ్ళండి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఆత్మహత్య మామాహ ఉంటాం కదా అంటే తన శరీరాన్ని తాను చంపుకోవడం మహాపాప అని ధర్మశాస్త్రం ఇచ్చా కరెక్ట్ కానీ వేదాంత శాస్త్ర రిచ్ నిన్ను నువ్వు తెలుసుకోకుండా చచ్చిపోవడం మహాపాపం చచ్చిపోతే చచ్చిపోతేనే ఉంటావు చెప్తున్నది ఇక్కడ జ్ఞానం ఎంత ప్రధానమో మానవుడికి దీన్ని బట్టి చెప్తున్నారండి జ్ఞానం పొందకుండా మరణించరాదు జ్ఞానం పొందుటికే నేను చెప్పిన ఏదో మార్గం ఈ మార్గాలు అవలంబించకుండా దేహం నేననుకుంటూ దాన్ని పోషించుకోవడం దాన్ని కాపాడుకోవడం దాన్ని స్థిరంగా ఉంటుంది ఉంచాలి అనుకోవడం ఆ దేహంతో సంబంధం పెట్టుకుని దేహాల గురించే చింతన చేస్తూ ఉంటే మళ్ళీ దేహాల్లోనే పడతావు దేహానికి పేరే దేహం దగ్ధమగునది శరీరానికి పేరే శీర్ణం జీర్ణించునది అది పట్టుకు వేలాడేవి గనుక అవుతా తెలుసుకో అంటూ చెప్పి స్వామి ప్రకృత్యైవహి ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశ్యతి తత్మానం అకర్తారం సపశ్యతి ఇలా అంటాం మరి ఇన్ని పనులు జరుగుతున్నాయి అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తూ చూస్తూ ఎలా ఉండి అంటే అవి నీవి కావు కదా ఎందుకు లేనిపోదు నెత్తి మీద వేసుకుంటావు కొంతమంది లేనిపోరుగు నెత్తిని వేసుకుంటూ ఉంటారండి అక్కడ మూడో ఇంట్లో ఉన్న ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందంటావు వీడికి ఎందుకు చెప్పండి ఇక్కడ అంటే ఇప్పుడే వంట ఇంత దాకా వంట బొత్తిగా తొందరగా తెలడం ఆవిడికి చేత కాదంటే నాకు తెలిసండి ఆవిడ ఇంకా వీడికిద్దరు దే డిస్కషను తినివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి ఇక్కడ అక్కడెక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం ప్రయోజనం లేదు నువ్వు ఆలోచిస్తేనే నీకు తెలిసిపోతుంది ఆలోచించవు అందులోనే ఏదో ఆనందించేస్తుంటావు ఎంత బాధాకరమైన అవసరం అండి అలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే నువ్వు ఆలోచించడం వల్ల వాళ్ళ పని ఆగుతుందా నీకు లేనిపోని ఒక ఆందోళన వికారమో కలిగింది మనస్సుకి అది రాగద్వేష రూపమైనదో ఇంకో రకమైనదో అసూయ రూపమైన ఏదో కలిగింది ఇంత వికారం వచ్చింది నీకు వచ్చిందని కూడా ఆవిడకి తెలియదు ఆవిడ పని ఆవిడ చేసుకుపోతుంది కానీ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతుందని నీ పని నువ్వు చేసుకుంటుంటే నీకు అవి అంటలేదు కదా అలా ఎక్కడెవడో వాడు పని చేసుకుంటున్నా నా పని కాదని నీ పని చేసుకుంటుంటే ఎంత శాంతిగా ఉంటావో ఇక్కడ ఇలా ప్రకృతిమైన ఇంద్రియాలు గుణాలు వాటి పని వాటి చేసుకుపోతున్నాయని లోపల చూస్తూ ఉండడం నువ్వు కర్తవే కావసుమా అన్నాడు ఇక్కడ అకర్తవ్యైపోతావు అని ప్రకృత్యైవచ కర్మాని క్రియమాణాన్ని సర్వశ ఎప్ప తథా ఆత్మానం అకర్తారం అంటే ప్రకృతి వాటికి సంబంధించిన గుణాల చేతనే ఈ క్రియలన్నీ చేయబడుతున్నాయే తప్ప ఆత్మను అంటే నన్ను ఇవి అంటుటలేదు నేను అకర్తను నేను అకర్తను మాత్రమే దీన్ని మళ్ళీ ఉదాహరణ చెప్పకుండా సూర్యోదాహరణమే మాటికి సూర్యుడు దయించడం చేత ఇవన్నీ కదులుతున్నాయి కనుక నేను ఆత్మనే చైతన్యం ఉండడం చేత ఇంద్రియాలు పని చేస్తున్నాయి అలసిపోయిన తర్వాత నిద్రపోతున్నాయి నేను నిద్రపోలేని అలాగే ఉన్నా మళ్ళీ లేచే ఏవి ఇంద్రియాలు లేచేయి ఇంద్రియాలతో వాడు మనస్సు లేచింది బయట ప్రపంచంలో తిరుగుతుంది తిరగని చూస్తూ ఉంటాడు కనుక కర్మానుగుణంగా ఇదివరకు చేసుకున్న కర్మలకు అనుగుణంగా ఈ గుణములు ప్రవర్తిల్లుతూ ఉన్నా వాటికి ఉండగలడు వాటికి బంధింపబట్టే కనుక వాడికి రాగద్వేషాలు లేవు ఆ విధంగా ఉంటాడు ఎందుకంటే ఆత్మానం అకర్తారం ఎప్పశ్యతి తనను అకర్తగా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు సపశ్యతి ఎప్పశ్చతి సపశ్యతి ఎలా వస్తుంది చూడండి ఇక్కడ ముందుగా సమముగా ఉన్న నన్నెవడు తెలుసుకుంటున్నాడో వాడి జ్ఞాని ఎవడు తనను అకర్తగా తెలుసుకుంటున్నాడో వాడి జ్ఞాని యదా భూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవత విస్తారం బ్రహ్మ సంపద్యతే తద మళ్ళీ ఇది దాని కొనసాగింపు అయితే అనేక రకాల భూతాలు ఉన్నాయి కదా అవి పృతక్ వేరువేరుగా ఉన్నాయి భూతములు భూతములు అంటే క్షేత్రము అనే దానికి సంబంధించినవే నీ క్షేత్రం ఇంకోటి క్షేత్రం క్షేత్రంలో ఉన్నవన్నీ భూతములే ఈ భూతములని పృథక్ వేరువేరుగా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ వేరువేరుగా ఉన్నవన్నీ కూడా ఒకదాని ఎందు ఏకస్థం ఏకస్థం ఏకమునందే ఉంది కదా అందుకే ఇహైకస్థం జగత్కృస్నం పశ్చా్యసచరాచరం అక్కడ చెప్పింది ఇదే నీకు అర్థం చేయలే చేశాడు ఒకటి అయిపోయి కదా అలా పట్టుకురావాలండి అప్పుడు జ్ఞానం పరిపూర్ణమవుతుంది ఆ ఏకాగ్రత ఉండాలి ఆ చెప్పినది విడవకుండా మరొకదానిలోకి వచ్చిన మొత్తం పట్టుకోగలడు మొత్తం పట్టుకున్నవాడే మొత్తం ఉన్న ఒక తత్వాన్ని పట్టుకోగలడు ఇక్కడ అది ఏకస్థం ఏకమునందు ఉన్నాయట ఏమిటి పృథక్ ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్యమునందే ఈ ఇంద్రియాలు గుణములు అన్నీ ఉన్నాయా లేవా అందు ఏకస్థం ఆత్మచైతన్యంలోనే ఉన్నావు లేకపోతే వేభిలో అలాగే సర్వ జగత్తులు ఉన్న భూతములు కూడా ఒకే ఈశ్వర చైతన్యంలో ఉన్నాయి నీ శరీరం నందు ఉన్న భూతములన్నీ కూడాను ఆత్మచైతన్యమునందే ఉన్నాయి అయితే అకర్తారు అని ఎలా చెప్పావు అంటే ఒక అర్థం అంటూ ఉంటేనే వస్తువులన్నీ అన్నందులో ప్రతిబింబిస్తున్నాయి అవనా లేదా కానీ అద్దాన్ని మీరు చూస్తున్నప్పుడు అందులో రకరకాల చిత్రాలు కనబడుతున్నాయి దృశ్యాలు కనబడుతున్నాయి అలాగే ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంటేనే ఆ దర్పణవత్ శుద్ధంగా ఉంటేనే అందులో ప్రపంచమంతా తిరుగుతుంది కానీ అద్దాన్ని తడిమి చూడండి అద్దంలో కొండలు కనబడుతున్నాయి జలాలు కనబడుతున్నాయి వృక్షాలు కనబడుతున్నాయి ముళ్ళ చెట్టు కనబడుతుంది అద్దం తడిమి చూడండి ముళ్ళు గుచ్చుకోదు నీరు తగలదు కొండ తగలదు అన్నీ కనబడుతూ ఉన్నా వస్తువు కనబడుతుందన్నప్పటికీ అందులో ఉందా లేదా ఉంది ఉందా లేదు అదేవిధంగా పరమాత్మ ఏంది ఇవన్నీ ఉన్నాయనడు ఇలాంటిదే ఆయన శుద్ధ నిర్వికారంగా ఉన్నాడు ఆయన ఏంది ఇవి భాషిస్తూ ఉన్నా వీటి ధర్మములవి ఆ రంగులు బొమ్మలు అన్ని ప్రకృతి ధర్మాలు ఆయన శుద్ధమైన వాడు ఆయన లేకపోతే ఇవి కనబడవు గనక వీటి గునికే లేదు కనుక ఇవన్నీ ఆయన ఉంది ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ అదే నీకు ముందు ఇవన్నీ కనబడుతున్నాయని కనిపించట్లేదు కానీ కనిపిస్తున్న వాటి అడిగి ఆయన ఉన్నాడు తతయేవత విస్తారం అసలు వీళ్ళు విస్తరించడానికి కారణం కూడా ఆయనే ఆయనే చెప్పాడు కదా ప్రకృతిలో జీవుల కర్మలు అనుభవించవలసినవి సూక్ష్మంగా దాగి ఉంటాయి విత్తనాల రూపంలో అవి అనుభవించడానికి ప్రకృతి వల్ల వీళ్ళు కలుగుతారు కానీ రెండూ పనిచేయడానికి నేను ప్రధానం ఉన్నాడు అందుకే తన నుంచే అంటే ఆత్మరూపుడైన ప్రత్యేకాత్మ రూపుడైన ఆయన్నుంచే విస్తారం విస్తారం అంటే విస్తరింపబడినది అంటే ఉత్పత్తి వికాసము రెండూ కలిపితే విస్తారం అన్నారు ఉత్పత్తి వికాసము కలుగుట వికసించుట ఇదంతా దేని వల్ల కలుగుతుంది ఆత్మ యొక్క చైతన్యం వల్లనే దేని ఎందుకు కలుగుతుంది ఆత్మయందే ఆత్మయందే ఆత్మ వల్లనే కలుగుతున్నాయి కానీ ఈ వికారములు ఇవి దానికి లేవు దీనికి మనకి ఉపనిషత్ ప్రమాణంలో ఆత్మయ్యే వేదం సర్వం అని బృహదారణ్యని చెప్తుంది ఇంకో చోట అంటాడు అగ్ని నుంచి నిప్పురవ్వలు ఎన్నో వస్తాయ్యా అలాగే పరమాత్మ నుంచి ఇవన్నీ ఉద్భవించేయి అన్నాడు యథా అగ్నే విస్ఫులింగా వ్యుచ్చరంతి అగ్ని నుంచి నిప్పురవ్వలు వచ్చినట్టు వచ్చింది రేపు ప్రపంచమంతా ఒకే పరమాత్మ నుంచి ప్రపంచమంతా వచ్చింది ఎందుకు సృష్టించాలండి అది అనుభవించాల్సిన జీవులు గనక వాళ్ళని సృష్టించాడు వీళ్ళందరూ సృష్టింపబడ్డారు అలా పచ్చిన రవ్వల్లో ఉన్నదేది అగ్నే కదా ఇంకో వేరేగా ఉందా కానీ రవ్వలుగా వచ్చిన సర్వజీవులు ఎందు నిప్పుల పరమాత్మే ఉన్నాడు అని ఇక్కడ అదే చెప్తూ ఆత్మత ప్రాణ ఆత్మత ఆశ ఆత్మత స్మర ఆత్మత ఆకాశ ఆత్మత తేజ ఆత్మత ఆప ఆత్మత ఆవిర్భవ ఆవిర్భావ తిరోభావ ఆత్మత అన్నం అంటూ చాందోగ్య పురుషత్తులు మంత్రం ఇక్కడ ఆత్మ నుంచి ఇవ్వు కలుగుతున్నాయి ఇది మీరు గమనించండి ఇందులో ఉన్నది ప్రాణ ఆశ స్పరహ ఆకాశ తేజ ఇవన్నీ తీసేస్తూ ఏంటి ఆత్మత అది తెలుసుకోవాల్సింది ఆత్మ వల్ల కలుగుతున్నాయి దేని వల్ల కలుగుతున్నావు వాడిని తెలుసుకున్న వరకు ఇవన్నీ దాటిపోతాయి ఇక్కడ ఇలా వివరిస్తూ చాందోగ్యం వివరిస్తున్నది అయితే ఇక్కడ విశేషంగా శాస్త్రోపాచార్య శాస్త్ర ఆచార్యోపదేశం వల్లనే ఇది తెలియబడుతుంది అందుకే అనుపశ్యతి అనే మాట అన్నాడు పృథక్ భూతం అంటే విడివిడిగా కనబడుతున్న భూతములన్నీ ఏకమైన ఈశ్వర చైతన్యంలోనూ ఉన్నాయి ఆ చైతన్యం వల్లనే కలుగుతున్నది ఇప్పుడు లక్ష్యం దేని మీద ఈశ్వర చైతన్యమే కదా అయితే ఇది ఎలా తెలుస్తున్నది అనుపశ్యతి అనుపశ్యతి అనే మాటకి నిరంతరం గమనించుట అని ఒకటి అనుపశ్యతి అంటే అనుసరించి చూచుట ఇది నీకు ఎలా తెలుస్తుందయ్యా అనుభవం కాదు కదా మనకి పరమాత్మ ఏమిది ఇవన్నీ ఉన్నాయని పరమాత్మ వల్ల కలిగే అంటే అవి ఆయన వేరుగా ఉండాలి అనిపిస్తోంది కానీ ఇప్పటి మనం జాగ్రత్తగా చూస్తే ఇవి కేవలం కల్పితమే సత్యవస్తువు ఒక్కటే అని తెలిసింది కదా దేనివల్ల తెలిసింది వినడం వల్ల శాస్త్రం వల్ల అంతే కదా కనుక శాస్త్రాన్ని అనుసరించి తెలుసుకున్నారు ఇక్కడ అది అనుపశ్యతి అంటే శాస్త్రాచార్యోపదేశం అను శాస్త్ర ఆచార్య ఉపదేశములను అనుసరించి ప్రత్యక్షత్వేన అప్పుడు నీకు అనుభవానికి వస్తుంది ఇక్కడ ఆత్మ వేదం మాట అందుకే అన్ని పరమాత్మ ఉన్నాయి పరమాత్మ కలుగుతున్నాయి కానీ ఈ కలుగుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ యోగం వల్ల కలుగుతున్నాయి అంటే ఆ జీవులు దేహతాదాప్యం పొందడం వల్ల ఈ దేహం పోయేక మరుగుదేహం పొందుతూ వెళుతున్నారు వాళ్ళ కర్మలను అనుసరించి పరమేశ్వరుడు తన చైతన్యంతో విట్టి కలిగిస్తున్నాడు వాటికి అంటకుండానే అనే విషయం తెలుసుకున్నాక ఆ పరమేశ్వర చైతన్యం లేదా ఆత్మ చైతన్యమునందే ఇవన్నీ గోచరిస్తున్నాయి కలుగుతున్నాయి అనిపిస్తున్నాయి కానీ ఉన్నది అదొక్కటే ఈ సత్యం ఇది ఎలా తెలుసుకోవాలి ఆ శాస్త్ర ఆచార్య ఉపదేశం అను అదే ఇక్కడ యధా భూత భావం ఏకస్తం అనుపశ్యతి అనే మాటకి భగవత్పాల్ వారు ఇంత చక్కని మాట చెప్పారండి ఇక్కడ ఇది ఎవరైతే గ్రహిస్తున్నారో వాడు ఎలా ఉంటాడు జ్ఞానం వచ్చినవాడు అంటే అకర్తారం సమం గ్రహించిన వాడు ఎలా ఉంటాడంటే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ ఆత్మ వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి ఆత్మ ఎంత ఉన్నా ఆత్మ చూస్తే ఇక్కడ ఉంది అంటున్నావే మళ్ళీ తీసుకొచ్చిన చిక్కు ఏంటంటే మళ్ళీ అన్నీ ఉన్నాయంటున్నావు ఇవేవీ లేవో ఆత్మ ఉందంటున్నావు రెండు రకాలుగా చెప్తున్నావంటే వీటితో తాదాథ్యం కలిగితే అన్నీ ఉన్నట్టు కనబడుతుంది అదే తెలుసుకుంటే ఇవేవి లేనివే ఉన్నది ఒకటే వస్తువు అవి ఉన్నాయి అనిపించడంలో ఉన్నది అనిపించేది ఆత్మ వల్లనే ఉన్న వస్తువు ఆత్మయే ఇవి లేనివి అని తెలుస్తున్నది ఇది తెలిసాక దాని స్వరూపం ఏంటంటే అనాదిత్వాత్ ఆత్మ యొక్క లక్షణం అంటే నీ యొక్క అసలు స్వరూపము అనాది అది తెలిసాక అసలు మనం చచ్చిపోతాన భయమే ఇదండి ఇక్కడ అంటే ఆది లేనిది నిర్గుణత్వాత్ ఆది లేనిది అంటే మాయకు కూడా ఆది లేనిది ఎప్పుడు వచ్చిందో తెలియదు గనక మాయకు కూడా ఆది లేనిది అంటే అది కాదు ఇది మాయాతీతం అందుకే నిర్గుణత్వాత్ అది నిర్గుణమైనది పరమాత్మ అదే పరం పరమాత్మ అంటే దేహాదులతో కలిపి చూస్తున్న ఆత్మ కాకుండా దేహాదులకు పరమముగా చూస్తున్న ఆత్మ గనక పరమాత్మ ఇది అది ఎక్కడుంది పరోక్ష వస్తువు కదా అయం అయం అనే మాట గొప్ప విషయం అంటే ఈ అనర్థం ఇది అనర్థం యం పరమాత్మ ఈ పరమాత్మ అని చెప్పడంలో అది ఎక్కడో ఉందనుకోగయ్య అయం అవ్యయ అవ్యయ అంటే నాశరహిత వికార అని రెండు అర్థాలు ఇక్కడ నాశనము లేనిది వికారము లేనిది ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూడండి ఇది ఎక్కడుంది మళ్ళీ అడుగుతున్నాం ఇంత అడగడం ఎందుకంటే ఎక్కడుందో పట్టేయాలి శరీరస్థోపి అది శరీర శరీరమునం దున్నప్పటికీ న కరోతి నలిప్యతే ఇంద ఏం చెప్పాడు అన్నీ ఆత్మయందే ఉన్నాయి ఆత్మ వల్లనే కలుగుతున్నాయి అన్నాడు అంటే చేస్తున్నదేది ఆత్మయే అనిపించింది కదా అనిపించింది పరిహరించడం కోసం తర్వాత చెప్తున్నాడు అలా కనిపిస్తోంది ఆత్మ యొక్క చైతన్యం వల్లనేవి కలుగుతున్నాయి గనకన మన ఆత్మ వల్ల కలిగిందంతా మీ తప్ప ఆత్మవిటి కర్త కాదు కర్త ఏది మళ్ళీ అడుగుతున్నాం ప్రకృతి గుణాలే కర్త ప్రకృతి గుణాలే కర్త ఆత్మకర్త కాదు అది ఎలాంటిదంటే మునిపి చెప్పినట్టు వర్షం పడ్డం వల్ల విత్తనాలు వెలికి వచ్చినట్లు వచ్చాయి కానీ విత్తనాలు వృక్షాలు వర్షం కర్త కాదు అది కేవలం జలప్రదాత అలాగే ఈయన చైతన్యప్రదాత ఆయన ఉంటేనే ఉన్నాయి కనుక వాటిలో ఉనికి అది కాదు ఉన్నది ఇది గ్రహించవలసినది అది శరీర స్థౌపి చెప్పినప్పుడు ఆయన ఎందే వీటన్నిటి చూడన్నాడు ఆయన వల్లే కలుగుతున్నాయన్నాడు ఇప్పుడేంటి అంటే ఆయన ఏమీ చేయట్లేదు అనేవి అంటట్లేదు అన్నాడు ఆయన ఎందు ఉన్నాయన్నావు గనక అని అంటే అమ్మో అనుకుంటా ఏమో అని అని చెప్పాడు ఆయన వల్ల కలిగే అనుకుంటావేమోనని నఖరోతి అని చెప్పాడు ఇక్కడ మాటలు రెండు చెప్పడంలో అంటే వ్యవహారంలో పరమాత్మ వల్ల కలుగుతున్నాయి పరమాత్మ ఎందు ఉన్నాయి అనిపిస్తోంది అందుకే విశ్వరూపుడు అన్నప్పుడు విశ్వమంతా ఉంది అంటున్నాం మన విశ్వరూపుడు అన్నప్పుడు మర్చిపోకూడదు విశ్వమంతా చూస్తున్నారా విశ్వం ఎవడు ఉందినో వాడిని చూస్తున్నారా విశ్వమంతా ఎవడు ఎందుందో వాడిని చూసాం మనం విశ్వాన్ని చూడలేదు మర్చిపోవద్దు అందుకే విశ్వమంతా ఆయనలో ఉంది ఇందాక చెప్పినట్టు బొమ్మలన్నీ అర్థంలో కనబడుతున్నాయి అంతేకాదు ప్రతి బొమ్మలో అద్దం ఉందా లేదా అర్థమే ఉంది ఇంకోటి ఇంకో దానికి ఉనికి లేదు అందులో ఇంకేమీ లేదు మీరు చూసిన రంగు కానీ వస్తువు కానీ వీటికి వేటికి అద్దమనం దునికి లేదు అద్దమనం దునికి లేదు ప్రతి ఉనికి అద్దమే కానీ ఏది దానికి అంటుట్లేదు అర్థం అనేది ఇవే కనబడవు కదండి అందుకే తప్పుదేనిది అద్దా అనేది అది గుణములు ఇవి అద్దము లాగ దానిలో కనబడుస్తున్నాయి ఇప్పుడు తెలిసింది కదండి నువన్నీ నీలోనే భావిస్తున్నావు దానివల్ల నువ్వు ఎక్కడ భావించగలుగుతున్నావు అలాంటి చిద్రూపమైన అనంత శక్తి ఆత్మ ఉంది గనక నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అది అక్కడున్నా దానికి ఏమి అంటూ తెలియదు ఆ అద్దం ఉపమానం దానికోసమే అంటే విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం అనేటటువంటి భావం ఇక్కడ అద్దమునందు వలె ఎందుకంటే పరమాత్మ ఏమిది ఉన్నాయని విశ్వరూపం చూపించారు కదండి అంటే అవన్నీ ఆయన ఉన్నాయని చెప్పడం కానీ అవి వాటి గురించి చెప్పడం కాదు ఎవడి ఎందు ఉన్నాయో వాడి గురించి చెప్పడం శాస్త్రం ఉద్దేశం కానీ నీ కనబడేదే అక్కడ హోల్సం చూపించడం దాని యొక్క ఉద్దేశం కాదండి పరమాత్మ ఎందు ఉన్నది నేను చెప్పాలి పరమాత్మ ఎందు ఉన్నప్పటికీ ఆయనకి వాటికి అంటుటలేదు గనక నలిప్యతే వాటికి ఆయన కర్త కాదు గనక న కరోతి మరి కర్తను చెప్తారు కదండీ చైతన్య స్వరూపుడు గనక కర్తను చెప్పారే తప్ప సుఖదుఖాలకు ఆయన కర్త కాదు ఇది తెలిస్తే ఈశ్వరుడు ఎందుకు ఇలా చేశాడు అని అడగడం మానేస్తాం భగవద్గీత అర్థం చేస్తే ముందు జ్ఞానం రావడం మాట అటుంచి కంప్లైంట్ని మానేస్తాం ఇక్కడ ఆయన ఎందుకు చేశాడు అలా ఒకటే నా కర్మ అంటావు అదొకటి మంచిది తర్వాత నా కర్మలో నా కర్మ రెండు తీసి నేను దాకా వెళ్ళి ప్రయత్నం తర్వాత చేద్దాం శరీరస్థోపి నకరోతి నలిప్యతి ఇక్కడ చాలా విశేషమైనటువంటి మాటలు చాలా ఉంటుంది ఈ స్థితి ఎవడైతే తెరచుకుంటాడో వాడు పరమాత్మలాగే ఇందులో ఉన్నా వాడు దేనికి అంటాడు ఇందులో తిరుగుతున్నా దేనికి అంటాడు వాడు కూడా స్థితికి వెళ్ళిపోతాడు అంటే తాను శుద్ధమైన బ్రహ్మమని ఎరిగిన వాడు ఈ శరీరాదుల్లో ఉన్నా దేనికి అంటాడు వాడు ఎలా ఉంటాడంటే కాలిన కుండ మళ్ళీ చక్రం ఎక్కదు కదా అన్నాడు కాయన కుండని మీరు దానిలో పెట్టి కాల్చి పెట్టిసారు బయటికి మళ్ళీ కుమ్మరి చక్రం ఎక్కిస్తారా కాలిన కొండని ఎలా చక్రం మీద ఎక్కించరో జ్ఞాని మళ్ళీ సంసార చక్రంలోకి రాడు అయ్యా అన్నాడు ఇక్కడ వాడి చక్రంలో తిరగడు వాడి అలిప్యతే ఎంత గొప్ప మాట ఇది మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇక్కడ కాలిని విత్తనం మరి మొలకెత్తది కదా వాడు అలా ఉంటాడు జ్ఞానాగ్ని దగ్గ కర్మానంతమాహు పండితంబుధాహ అనే మాటకి ఇక్కడ చెప్పాడండి అయితే ఈ మాట కేవలం భగవద్గీతలు చెప్పాడు కాదు భారతంలో మరొక చోట ఉంటుంది ఆత్మా క్షేత్రజ్ఞ ఇత్యుక్త సంయుక్త ప్రాకృత గుణై ఒక్క మాటతో వ్యాసుడు ఇదే భారతంలో మరొక చోట చెప్పాడు ఆత్మ క్షేత్రజ్ఞ ఇత్యుక్త ఆత్మనే క్షేత్రజ్ఞుడు అంటారు అయితే క్షేత్రజ్ఞుడు క్షేత్రముతో కలిసి ఉన్నాడు అందుకే సంయుక్త ప్రాకృతర్గుణై ప్రాకృతములైన గుణములతో కలిసి ఆత్మ క్షేత్రజ్యుడు అనిపించుకుంటున్నాడు తైరేవతి వినిర్ముక్త ఆ ప్రాకృతి గుణముల నుంచి కానీ విడిపడితే పరమాత్మేత్యుదాహృతం వాడనే పరమాత్మ అన్నారు స్పష్టంగా భారతంలో చెప్పారు కానీ క్షేత్రంలో కలిసి ఉన్నాం కనుక క్షేత్రజ్ఞుడు అని వ్యవహారం ఉన్నది కానీ క్షేత్రంలో సాక్షిగా చైతన్యంగా ఉన్నాడు కనుక జ్ఞానశబ్దం చెప్పాం కానీ ప్రకృతి గుణాలతో వాడు కలిసినట్లు కనబడుతున్నాడు గనుక జీవుడు అంటున్నావు ఆత్మ అంటున్నాం కానీ దాని నుంచి విడిపడితే వాడే పరమాత్మ సుమా అని ఎప్పుడు మనం అద్వైతం మాట్లాడాలి ఎప్పుడు ద్వైతం మాట్లాడాలో ఇప్పుడు తెలిసింది కదా ప్రకృతి గుణాలతో కలిసి ఉన్నంతకాలం మనం ద్వైతులమే అందుకే ద్వైతమూ సత్యమే ఎప్పుడు వ్యవహారంలో వ్యవహారంలో దైతం సత్యం అయితే కొంతమంది ఏంటంటారంటే లోపల పరమాత్మ చైతన్యం ఇస్తున్నాడు కనుక నేను పని చేస్తున్నాను ఆయన ఉన్నాడు నేను ఉన్నానండి అంటారు కొందరు దప్పుకోరు ఆయన ఉన్నాడు ఈయన ఉన్నట్ట మరి ఈయనెలా చేయగలుగుతాడు శక్తి ఇచ్చాడు ఇవన్నీ అనుభవించడానికి దానితో అనుభవిస్తున్నట్టే కనుక నాకు ఆయన శక్తిని ఇచ్చాడు కనుక అంశంగా ఉన్నాడు ఇది కూడా సత్యమే అనిపిస్తుంది కానీ ఇంకా గట్టిగా వెళితే వ్యవహారాల్లో ఈ రెండు సత్యమే అంటే అద్దంలో సూర్యుడు తన శక్తినిచ్చాడు వెలుగుని వేడిని దానితో అర్థం ఇంటిదంతట్టే ప్రకాశింపజేస్తుంది కదా అవునా లేదా అవును అంటే అద్దానికి శక్తినిచ్చిన వాడు ఎవడు పరమాత్మ కనుక అద్దంలో ఉన్న మేము సూర్యుడిని నొప్పుకుంటాం సూర్యుడి అంశ ఇక్కడ ఉన్నది అన్నారు ఇక్కడ అద్దం పగిలితే అంశం ఉందా అద్దం పగలక్కర్లేని ఎరుక ఉంటే అనేది అంశం కాదే బాబు చైతన్యం దాన్ని గ్రహించింది గ్రహించింది కనుక అంశం అనుకుంటున్నాం అనుకో పర్వాలేదు కానీ అక్కడ స్థిరపడిపో అక్కడ అంశలాగా కనబడుతున్నటువంటిది సూర్యుడే అని గ్రహించగలిగాలి ఇక్కడ అది ద్వైత విశిష్టాద్వైత అద్వైతం సమన్వయం కనుక ఇందులో పరమాత్మ వ్యవహార దశలో వేరువేరుగా అనుకుంటావు క్షేత్రాలతో తాదాప్యం ఉన్నంత నువ్వు జీవుడువే ఆ తాదాప్యం ఉన్నంతకాలం పుడుతూ ఉంటావు చస్తావు కనుక జన మరణాలు ఉన్నాయి క్షేత్ర తాదాప్యం విడిచిపెడితే జన్మ మరణాలు లేవు తాదాప్యం విడిచిపెట్టాడు అంటే క్షేత్రం విడిచిపెడితే అయిపోతుందా ఈ శరీరం ఎలాగు విడిచిపెడతావు వద్దన్నా లాక్కుపోతారు ఈ శరీరం పోతుంది ఆ తర్వాత లోపల శరీరం పోదు అది అసలు క్షేత్రం అది ఇక్కడ అది తిరుగుతుంది లోకాలోకాలు అది ఇక్కడే తెంచుకో అక్కడికి వెళ్ళాక యమకింకల్లు పట్టుకున్నప్పుడు మరో కింకళ్ళు పట్టుకున్నప్పుడు అరే ఇన్నాళ్ళు మేము చెప్తూ ఉంటే వెళ్ళేదండి ఇది బాడీ ఉందా మీరు కొంచెం టైం ఇస్తే ధ్యానం చేసి వస్తానంటే లాభం లేదు మళ్ళీ దొరకదు అందుకే ప్రారంభంలో ఏం చెప్పాడంటే భోగాపవవర్గ సాధనం అన్నాడు భగవానుడు భోగానికైనా ఇదే ఎంతవరకు దీంతో తాదాత్యం విడిచిపెట్టు దీంతో తాదాత్యం విడిచిపెట్టు అన్నాడే కానీ దీన్ని నిరసించలేదు దీన్ని వాడుకో అన్నాడు ఇది నిజానికి ఒకప్పుడు కర్మలు భోగించడానికి వచ్చింది కనుక భోగ శరీరం దాన్ని నువ్వు తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి వాడుకుంటే యోగ శరీరం ఇదే భోగం ఇదే యోగం ఎలా వాడుకుంటావు నువ్వు ఇష్టం అందుకే శరీరం దాన్ని వాడుకోవాలి మళ్ళీ శరీరం పోతే ఎలాగూ స్వర్గానికి తీసుకెళ్తారు కదండి అక్కడ జపం చేస్తానంటే చల్లదు అక్కడ నువ్వు అనుభవించేది కేవలం సుఖభోగ అనుభవం కోసం వచ్చింది కనుక అక్కడ నువ్వు జపం చేయాలని బుద్ధి రాదు సాగదు అందులో స్వర్గాది లోకంలో దేవతలు భూమి ఎందున్న గొప్ప సాధకుల నుంచి ఏడుస్తారండి ఇది వాళ్ళకి లేదు ఇక్కడ అలా నరకానికి పోయినా వాళ్ళు నూనె వేగిస్తే వేగించారు అక్కడ చేసుకుంటాను సాధనంటే అస్సలు ఏదైనా ఇక్కడే అవకాశం ఉంది అందుకే ఇహ ఇహం హిమం భజస్వమాం ఇది పొందాక నన్ను భజించు అదొకటే భజించు అంటే నన్ను ఆశ్రయించు నన్ను పట్టుకో ఇంత చెప్పేది ఏంటంటే నీ దేహాదులతో ప్రకృతితో తాతథ్యం మాని ఇవన్నీ ఎవరి వల్ల నడుస్తున్నాయో ఆ పరమాత్మని నాతో తాదాత్మ్యం పొందు నువ్వు పరమాత్మ అయిపోతావు అన్నాడు భగవాన్ ఇంతేనండి ఇంకా ఇందులో చెప్ప అంత కన్ఫ్యూజన్ ఏముంది అంత గ్రహించలేనంత క్లిష్టత ఏముంది స్పష్టంగా ఉంది క్లిష్టత ఎక్కడొచ్చిందంటే ఈ గుణాలతో దేహంతో ఉన్న తాదాత్మ్యం వదలట్లేదు అదే బాధ కానీ కాసేపు వదిలిందనుకో ఏముంది వదిలిందనుకుంటేనే ఎంత హాయిగా ఉంది పరమాత్మతో పట్టుకుంటే అది ప్రాక్టీస్లోకి తెచ్చే ఆనందం ఎంత గొప్పది శరీర స్థూపి కౌంతేయా నకరోతి నలిప్యతే శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మదేనికే అంటదు అది నీ స్వరూపం తెలిసాక నువ్వు కూడా దేనికే అంటవు అది మాట చెప్పాడు ఇక్కడ ఎలాగూ అంటకుండా ఎలా ఉంటాడండి ఎంత శరీరంలో కూర్చున్నాక అంటకుండా ఉంటాడా కుర్చీలో కూర్చుంటూ కూర్చుకి అంటము అంటుతాం శరీరంలో కూర్చు కూర్చున్నాక ఎంత ఆత్మ అయినప్పటికీ గొప్పదైనప్పటికీ కదా అంటే రెండు ఉపమానాలు చెప్పాడు ఇక్కడ ఒకటి అంటకుండా ఉండడం ఒకటి వీటన్నిటికీ చైతన్యం ఎలా ఇవ్వగలుగుతుంది రెండింటికి చెప్పాడు అంటకుండానే చైతన్యం ఎలా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఎలా అంటకుండా ఉండగలుగుతుంది రెండు ప్రశ్నలకి రెండు శ్లోకాలు ఇక్కడ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథా ఆత్మా నోపలిప్యతే అంతటా ఉన్నా అంటకుండా ఎలా ఉన్నది అంటే ఆకాశం అంతటా ఉంది సర్వగతం అయినా నోపలిప్యతే ఆకాశం అంతటా ఉందో లేదో చెప్పండి ఏమంటుతోంది ఆకాశానికి మహాకాశ ఘటాకాశాలు ఉదాహరణలుగా చెప్తారు మీరు శూన్యం అంటారు కానీ ఆకాశం కొండలో ఉంటుంది కానీ కొండ వికారాలు ఆకాశానికి అంటావు ఆకాశం బయట ఉంది ఒక్క వికారం అంటదు ఆకాశంలో వర్షాలు మేఘాలు వస్తాయి మెరుపులు వస్తాయి ఏవి ఆకాశానికి అంటావు కానీ అది సర్వగతమై ఉంది అలాగే ఆత్మ కూడా సర్వగతమై ఉన్నా దేహంలో సర్వగతమై ఉన్నా దేహ వికారాలు ఆత్మకంటుటలేదు అంటే వ్యాపకత్వానికి ఆకాశం తీసుకున్నాడు పైగా ఇది ఆకాశం కంటే సూక్ష్మం దానికి కూడా నేను ఉదాహరణ చెప్పాం ఒక్కొక్క గుణం వదులుతూ ఉంటేనే వ్యాపకత్వం సూక్ష్మత్వం పెరుగుతోంది అన్ని గుణాలు వదిలి నిర్గుణం ఎంత వ్యాపించి ఉంటుందో అర్థం చేసుకోవాలని మననే చెప్పుకున్నాం ఇక్కడ నాలుగు గుణాలు వదిలేసి ఒక్క గుణం ఉన్న ఆకాశం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఆ గుణం కూడా లేకపోతే నీకు అర్థం కాదు గనుక ఆకాశం చెప్పాం ఆకాశం కంటే సూక్ష్మమైన అది నీకు బుద్ధికి అర్థం కాదు గుణాలంత అలవాటు ఇక్కడ అది నిర్గుణంగా ఆకాశం కంటే సూక్ష్మమైన కానీ ఆకాశమే సర్వవ్యాపకమే దేనికి అంటకుండా ఉండగలుగుతున్నప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు ఎలా ఉంటాడు అయితే ఆకాశం అంటకుండా ఎలా ఉండగలిగింది ఒక మాట అన్నాడు ఆయన సౌక్ష్మ్యాత్తాడు అత్యంత సూక్ష్మమైనది అన్నాడు ఏది సూక్ష్మమో అది అంత అంటకుండా వ్యాపించగలదుట స్థూలం వ్యాపించలేదు శరీరం స్థూలం ఇది వ్యాపించదు శరీరంలో ఉన్న ఆత్మ సూక్ష్మము వ్యాపించగలదు అతి సౌక్ష్మ్యం అయితే నీకు తెలిసేది ఆకాశమే గనుక ఉదాహరణ చెప్పారు ఆకాశం కంటే సూక్ష్మం అందుకే వేదమాత ఎంత చక్కగా చెప్తుందంటే ఆకాశవత్ సర్వగతస్సు సూక్ష్మ ఆకాశము వలే అన్నది ఆకాశము గా కాదు అంటే ఆకాశమే బ్రహ్మం అంటావా కాదు ఆకాశము వలే అంటే ఆకాశాత్ సర్వ ఆకాశం నుంచి ఒక్కొక్కటి వచ్చిందని చెప్తున్నా ఆకాశం ఎవరి నుంచి వచ్చింది ఆత్మన ఆకాశ సర్వాధారమైన ఆకాశము సర్వమునకు ఆధారం ఎలా కాగలిగింది సూక్ష్మం గనక సర్వవ్యాపకం గనక ఆకాశంతో సహా అన్నిటికీ ఆధారమైనటువంటిది ఏది ఉందో అది ఇంకా సూక్ష్మమైనది ఇంకా వ్యాపకమైనది అని ఆకాశంతో పోల్చేరండి సౌక్ష్మ్యాత్ సర్వగతం ఆకాశం నోపలిప్యతే అత్యంత సూక్ష్మం అవడం వల్ల సర్వగతమైనప్పటికీ దేనికి అంటకుండా ఉన్నది ఆకాశము అదేవిధంగా సర్వత్ర అవస్థితో దేహే ఈ దేహమునందు సర్వత్ర దేహాలన్నిటి ఎందు పక్కన పెడదాం ఈ దేహంలో కూడా ఆపాదతలమస్తకం అంతా వ్యాపించినప్పటికీ కూడా ఏ వికారానికి అంటకుండా ఉన్న ఆత్మ భాసిస్తోంది తథా ఆత్మ నోపలిప్యతే అంటే ఇప్పుడు గమనించాల్సింది వ్యాప్య వస్తువులు వ్యాపకము అని అంటే దేని ఎందు వ్యాపించిందో దాని వ్యాప్యం అంటారు ఏది వ్యాపించిందో దాని వ్యాపకం అంటారు ఏది వ్యాపించిందో అది వ్యాపకము దేని ఎందు వ్యాపించేది అది వ్యాప్యము ఇప్పుడు వ్యాపకమేంటి ఆత్మ వ్యాప్యమేమిటి క్షేత్రాదులు ఇప్పుడు ఈ శరీరం శరీరం శరీరంలో ఉన్నా కూడా దానికి ఎలా అంటట్లేదయ్యా అంటే వ్యాపకమైన ఆత్మ వ్యాప్యమైన దేహములందున్నా ఎలా అంటే ఆకాశము వ్యాపకమై వ్యాప్యమైన సర్వభూతములందున్నప్పటికీ ఎలా అంటుటలేదు ఆ విధంగా అని చెప్పాడు ఇక్కడ కనుక నేను బంధింపబడ్డానంటే ఆత్మ బంధింపబడింది అనడానికి లేదు అది భ్రాంతి మాత్రమే అదేవిధంగా ఆత్మకు ప్రకాశింపజేసే లక్షణం ఉంది ఒక్క ఆత్మ ఇన్నిటి ఇంత శరీరాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందండి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేస్తున్నాడు క్షేత్రం ఎన్ని ఉన్నాయి ఇందుకు మీరు ఎంత లెక్క చెప్పారంటే మొన్న చెప్పుకున్న కదా ఇరవై ప్లస్ ఏడు ఇరవై నాలుగు వికారాలు కదా ఇవన్నీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి అది ఒక్కటి ఉంది పైకి ఎంత ఉంది ఆత్మ ఎక్కడుందో ఎలా ప్రకాశింపజేస్తుందో ఒక్కటిన్నిటి ప్రకాశింపజేయగలదా ఇన్నింటినీ ఇన్ని దేహాలను అర్థం తీసుకోండి ఈ దేహంలో ఎన్నెన్నో ఉన్నాయి కదా వీటన్నిటిని ఒక్క క్షేత్రజ్ఞుడు ఎలా ప్రకాశింపజేయగలడు అంటే యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రభి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత ఒక్క సూర్యుడు ఇంత భూలోకాన్ని నిట్టి ఏకకాలంలో ప్రకాశింపజేస్తున్నాడే లేదా ఇన్నిటినీ ఏకకాలంలో సూర్యుడు ఎలా ప్రకాశింపజేస్తున్నాడో ఇంత శరీరానికి ఏకకాలంలో చైతన్యం ఇవ్వగలుగుతున్నాడు క్షేత్రజ్ఞుడు ఇది తెలుసుకో కానీ మొదటిది వ్యాపకత్వం రెండవది ప్రకాశకత్వం రెండు శ్లోకాలు అంటే పరమాత్మ వ్యాపించి ప్రకాశింపజేస్తున్నాడు ప్రకాశింపజేయుట అంటే చైతన్యమును ఇచ్చుట చైతన్యం ఆయన యొక్క లక్షణం దేహం యొక్క లక్షణం కాదు మరి చైతన్యం లా కనబడుతుంది లాగే కనబడుతుంది కాదు చైతన్యావభాసకం నేను మాట అన్నాం కదా ఇక్కడ కానీ చైతన్యం ఎవరి ధర్మమో తెలుసుకో నీ ధర్మం చైతన్యం అనుకుని చైతన్యం పరమేశ్వరుడిని తెలుసుకుని పరమాత్మంతో దాతాత్వం చెందు జడం నీ ధర్మం కాదు చైతన్యం నీ ధర్మం ఆ ధర్మం పరమాత్మ అది గ్రహించు అతను సర్వవ్యాపకుడు సర్వప్రకాశకుడు రెండు రక్షణ ఇక్కడ సర్వవ్యాపకత్వం అనేది సత్ సర్వవ్యాపకుడి ఉన్నాడు సర్వప్రకాశకుడు గనక చిత్ సచిత్ అనేటువంటి తత్వం ఇందులో ప్రతిపాదింపబడుతున్నదండి అదే సచిద్రూప అది నా యొక్క అసలు స్వరూపం అంటున్నాడు కృష్ణుడు అదే నా అసలు స్వరూపం తెలుసుకోవయ్యా అని మనకు చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ యథా ప్రకాశయత్యేక కృత్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి ఇక్కడ క్షేత్రి అంటే క్షేత్రము కలవాడు అనర్థం క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత క్షేత్రజ్ఞుడు లేదా క్షేత్రి ఈ క్షేత్రము నాది అనుకునేటువంటి వాడు క్షేత్రమున అధిష్ఠించిన వాడు ఈ క్షేత్రాన్ని అలాగే ప్రకాశింపజేస్తున్నాడు ఈ క్షేత్రాన్ని అంటే చెప్పండి దానికి భగవత్పాల్ అంటారు మొదటిది మర్చిపోకూడదు మనకెక్కడ సమస్య వస్తుందంటే ముందు చెప్పిన మర్చిపోయి మళ్ళీ కూర్చుంటాం అదే రేపు పాఠం మాస్టర్ నిన్న చెప్పిన తర్వాత కొనసాగిపో చెప్తారు కానీ మళ్ళీ చెప్తారా ఏడాది నువ్వు నిన్నది ప్రిపేర్ అయి వెళ్ళి కూర్చొని నిన్ను నాపిన చోట లింక్ పట్టుకుంటున్నావా శాస్త్రం కూడా అలాగే వినాలండి అలా వినకపోవడం వల్ల కాలక్షేప దృష్టి ఏర్పడడం వల్ల అదక్కడ మనమిక్కడ అవునా లేదా అలా పట్టుకోవాలి నిన్న చెప్పాడు ఆయన క్షేత్రం అంటే దాన్ని క్షేత్రం ప్రకాశయతీ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నాడు క్షేత్రి అయినటువంటి ఆత్మ క్షేత్రం అనగా మహాభూతాది దృత్యంతం క్షేత్రం మహాభూతాది ధృత్యంతం మళ్ళీ శ్లోకాల్లోకి వెళితే మహాభూతం అక్కడ ప్రారంభించి మహాభూతాన్ని అహంకార అక్కడ ప్రారంభించి చివరికి వికారాలకు వచ్చేటప్పటికల్లా ఇచ్చా దుఃఖం సుఖం చెప్పి ధృతి అన్నాడు సంఘాతేతనా ధృతి అక్కడ వరకు చెప్పాడు ఇక్కడ ఇవన్నీ కలిపి క్షేత్రం వీటన్నిటి ప్రకాశింపజేస్తున్నాడు ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ ఒక్క సూర్యుడు చెట్టుని పుట్టని నీటిని గుట్టని ప్రకాశింపజేస్తుంటే ఒక్క క్షేత్రి నీలో పంచభూతాలని పంచేంద్రియాలని పంచకర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని పంచప్రాణాలని ఆఖరిగని సుఖము దుఃఖము భయము భావము వీటన్నిటి కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆయన ఇక్కడ ఈ మాట చెప్పడంలో ప్రకాశింపజేసేవాడు ప్రకాశింపబడే వాటి కంటే అతీతంగా అంటకుండా ఉన్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే సూర్యుడి వల్ల ఇన్ని ప్రకాశిస్తున్నా నీటి తడిగాని చెట్ల ఆకుపచ్చదనం కానీ కొండలు ఎత్తుగాని సూర్యుడికి లేవు అదే విధంగా వీటిని ప్రకాశింపజేస్తున్నప్పటికీ క్షేత్రజ్ఞుడికి విలేవు నేనెవరిని ఆ నిర్వికారుడిని క్షేత్రజ్ఞుడిని తెలిసాక సూర్యుని వలనే దీనిలో భాషిస్తూ ఉంటావు వీటికి అంటకుండా ఉండగలవు అదే కైవల్య స్థితి ఈ చెప్పిన క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞానచక్షుషా ఇప్పుడు చెప్పిందంతా వింటే అర్థమైపోయింది కదా అది చెప్తాడు కానీ అంత తేలికా రెండో భావం అది అర్థం కాకపోవడం ఒక దోషం ఒకటి రెండవది ఆ చెప్తారుగానే అవుతుందా అంటే అవతన ఆయనే చెప్తున్నాడు కోట్ల జన్మలెత్తితే అందులో నువ్వేవైనా పుణ్యాలు పోగు చేసుకుంటే ఆ పోగైన పుణ్యాలను అనుసరించి నీకు తెలుసుకునే శక్తి ఒకటి వస్తుంది బుద్ధిగా శక్తి వస్తుంది అది వస్తే దాన్ని నిగ్నేట్ చేసి జ్వలింపజేసి జ్ఞానాన్ని అందించగలిగే ఆచార్యుడు దొరుకుతాడు అప్పుడు నువ్వు సాధన చేయగలవు సాధన ఫలిస్తుంది ఇంత ఉన్నదండి వెనకాల ఏ సాధన లేకుండా రాదు అందుకే వేదాంతం ఒకవేళ ఏకాగ్రంగా వింటే స్పష్టంగా అర్థమవుతుంది దానికి పూర్వజన్మ పుణ్యం ఉండాలి అర్థం అవడానికి కానీ అనుభవానికి రావాలంటే మాత్రం సాధన చాలా అవసరం అందుకే మేము ఎక్కడెక్కడ సాధన చెప్పుకుంటున్నాం సిద్ధాంతం చెప్పాలి సాధన చెప్పాలి రెండూ చెప్పాలి సిద్ధి చెప్పాలి సిద్ధాంత ప్రతిపాదన చేశాడు జ్ఞానం దానికి సాధన ఏంటో చెప్పాడు దానివల్ల పొందేదేమిటో చెప్పాడు ఇంకేం కావాలి మూడు ఇందులో చెప్పబడుతున్నాయి క్షేత్ర అంతరం ఈ విధంగా క్షేత్రములకు క్షేత్రజ్ఞుడికి ఉన్న తేడా అని అంతరం అంటే తేడా బాగా తెలుసుకోవాలండి మనకు ఆ తేడా తెలియకపోవడం వల్ల కదా అది ఇది ఇది అది అనుకుని దీని ధర్మాలు దానికి ఆరోపిస్తున్నాం దాని ధర్మాలు దీనికి ఆరోపిస్తున్నాం ప్రతిరోజు చెప్తున్నాం ఏ విషయం ఎందుకంటే చావని ఆనందము ఎల్లవేళలా ఉండేవడం సర్వవ్యాపకము ధర్మములు దేనికి క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి ఇక్కావు కానీ రెండు కలిపేసుకోవడం వల్ల అది చావదు కనుక నేను చావకూడదని దీన్ని పెట్టుకుంటున్నాను రెండు కలిపేసుకుంటున్నాను ఇక్కడ దాని ధర్మాలు దీనికి ఆరోపిస్తున్నావు దీని ధర్మాలు దానికి ఆరోపిస్తున్నావు ఈ చచ్చిపోతుంది రోగ్రస్తం అవుతుంది కనుక నేను చచ్చిపోతున్నా నేను రోగ్రస్తం అవుతున్నా నాకు నాకు దుఃఖని ఆత్మకి ఆరోపించుకుంటున్నావు ఈ పరస్పరారూపములు ఈ సంయోగం వల్ల ఏర్పడ్డాయి కల్పిత సంయోగం వల్ల అందుకే అంతరం తెలియాలి తేడా తెలియాలి తేడా బాగా తెలియాలి అదేమిటి ఇదేమిటో అది వివేకం అంటే ఈ అంతరం ఎలా తెలుస్తుంది జ్ఞానచక్షుష దానికి ఒక కన్ను కావాలండి త్రీడీ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు కొత్త కళ్ళజోడు ఇస్తారు అక్కడ నాకు నా రెండు కళ్ళు ఉన్నాయి సరిపోవా అని లోపల కూర్చుంటే పిక్చర్ సరిగ్గా చూడలేవు అంత అలికేసినట్టే ముద్ద ముద్దలుగా కనబడుతుంది నువ్వు సరిగ్గా ఉన్న పిక్చర్ని చూడాలంటే ఏం చేయాలి త్రీడీ కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే అదేవిధంగా క్షేత్ర క్షేత్రజ్ఞముల యొక్క తేడాన్ని తెలియాలంటే జ్ఞానం అనే చక్షువు నీకుండాలి అయితే త్రీడీ కళ్ళజోడు సినిమా ఇచ్చిన ఇస్తాడు ఇక్కడ వాడు ఇవ్వడం అది కూడా దానికి ఎక్స్ట్రా రేటు అది కొనుక్కోవలసింది కౌంటర్ పేరు ఆ కౌంటర్ పేరు ఆచార్యుడు అక్కడికి వెళ్ళి నువ్వు శరణాగతుడు అయితే ఆయన ఇస్తాడా చక్షు ఆయన విప్పుతాడు ఆ కన్ను అప్పుడు నీకు దర్శనమిస్తుంది అందుకే చెప్పినంత తేడా కాదు క్షేత్రక్షత్రముల నుంచి బాగా తెలిసిపోయిందండి అవునా వాడికి అలా అన్నవాడికి కాళ్ళకు దర్శనం పెట్టాలి అంత తేలిగ్గా తెలియదు తెలియదు కనుక నేను మీరు చెప్పినా ప్రాక్టీస్ చేయట్లేదండి అంటే అది దౌర్భాగ్యం ఇక్కడ లేకపోతే ఎక్కడా పొందలేమని మళ్ళీ చెప్పాడుగా అందుకు అందుకే ఇక్కడ అద్భుతమైన మాట జ్ఞానచక్షుష దేనికి భగవత్పాదులు అంటారు జ్ఞానచక్షుష అంటే ఏంటో చెప్తున్నారు చూడండి ఇక్కడ శాస్త్రాచార్య ఉపదేశ జనితం అక్కడ తాగలే ఆత్మప్రాత్యయికం రెండో మాట అన్నాడు ఆత్మప్రాత్యయికం అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితమై స్వానుభవానికి వచ్చినది అన్నాడు కనుక జ్ఞానం శాస్త్రం వల్ల ఆచార్యుడి వల్ల అనుభవం వల్ల తెలియాలి ఇక్కడ ఆ మూడోది చాలా అవసరం ఈ మూడింటి వల్ల ఏర్పడినటువంటి శుద్ధమైన ఎరుక ఎరుక ఆ ఎరుకకి ఇది తెలుస్తుంది తెలిస్తే ఏమవుతుందండి తెలిసింది ఏమైంది భూత ప్రకృతి మోక్షంచ ఏ విధు యాంతి తీపరం వాళ్ళకి కలిగేది ఏంటంటే భూత ప్రకృతి నుంచి మోక్షము లభిస్తుంది భూత ప్రకృతి అంటే మళ్ళీ అక్కడ భూత ప్రకృతి అంటే భూతానాం ప్రకృతి అవిద్య అన్నాడు ఇక్కడ భూతములు అసలు ప్రకృతి అదండి అవిద్య అవిద్య అంటే త్రిగుణాత్మకమైన మాయ అవిద్య అవిద్యాలక్షణ అవిద్యాలక్షణ దానికే మరొక పేరు అవ్యక్త మరొక పేరు దానికి అవ్యక్తాక్ష తస్యా భూత ప్రకృత మోక్షం ఈ మాట చెప్పడంలో ఎంత అద్భుతమైన భావం ఉందో చూడండి భూత ప్రకృతి నుంచి మోక్షం అంటే ఏమిటి భూత ప్రకృతి ఏమిటి అవిద్య అవిద్య అంటే ఏమిటి త్రిగుణాత్మక మాయ కానీ అంటున్నారు త్రిగుణాత్మక మాయైన భూత ప్రకృతి అన్నప్పుడు అవ్యక్త అనాలి అంటే అర్థం ఇప్పుడు శరీరం పోయింది కానీ అది పోలేదు సూక్ష్మ శరీరం గుడి తిరుగుతుంది కానీ ప్రళయాద్యవస్థలు వచ్చినప్పుడు సూక్ష్మ శరీరం ఉండదు కారణ శరీరం కూడా ఉండదు అంటే నశించిపోయిందిగా మూడు పదమోక్షమేగా పోదుట ఇంకా వాటి చేసిన కర్మలు ఉన్నాయి కనుక అవి బీజప్రాయంగా ఉండిపోతాయి ఎక్కడా విన్నర్గా అవ్యక్తమునందు ఉండిపోతాయి ఆ అవ్యక్తం ఏదైతుందో అదే భూత ప్రకృతి అవ్యక్తములను ఏమవుతాయి మళ్ళీ సుష్టి ఆరంభంలో మళ్ళీ బయటకు వచ్చేస్తాయి వాళ్ళు చిక్కగా ఎవడైతే ఈ క్షేత్ర క్షేత్రజ్ఞములకు విభాగాన్ని జ్ఞానచక్షుతో ఈ జన్మలో తెలుసుకుంటాడో వాడు మళ్ళీ ఆ అవ్యక్తం నుంచి కలగడం కూడా వాడుకుండదు అంటే ప్రళయం తర్వాత మళ్ళీ కల్పనలు పుట్టడం కూడా ఉండదు వాడు శాశ్వత కైవల్యాన్ని అనేది భగవానుడు అంత స్పష్టంగా పేర్కొన్నాడు ఇక్కడ ఇలా చెప్పి ఈ శ్లోకంతో పూర్తి చేశాడు భూత ప్రకృతి మోక్షంచ ఏ విధు ఏ విధు అంటే ఎవరు తెలుసుకుంటున్నారో వారు ఎలా తెలుసుకుంటున్నారో జ్ఞానచక్షుష దేన్ని తెలుసుకుంటున్నారో క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం క్షేత్రక్షేత్రజ్ఞముల మధ్య ఉన్న తేడాన్ని జ్ఞానచక్షువుతో ఎవరు తెలుసుకుంటున్నారో వారు భూత ప్రకృతి నుంచే మోక్షం పొందుతారు అంటే ఇప్పుడు మరణించిన తర్వాత తర్వాత పుట్టరు మాత్రమే కాదు కల్పాల్లో కూడా పుట్టరయ్యేవారు అన్న ఎంత అభయమిచ్చారండి ఇక్కడ కనుక ఎంత గొప్పది క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగం వల్ల నువ్వు క్షేత్రజ్ఞుడు తెలుసుకుని నీ స్వరూపము దేనికి అంటనిది శాశ్వతము సమము అని తెలుసుకున్నాక మళ్ళీ పుడతావా అది ఎందుకంటే సంయోగ సంబంధం ఒక్కొక్కప్పుడు తెంచడం కష్టం అలాగే అవినాభావ సంబంధం తెంచడం కష్టం కల్పితబంధం తెంచడం చాలా సులభం కదా అది ఇక్కడ వివరిస్తున్నారు దీనితో అధ్యాయం పూర్తి చేశారు ఇక్కడ దివ్యమైన ఫలశ్రుతి ఇక్కడ చెప్తున్నది అంతేకాదు భూత ప్రకృతి మోక్షం కలుగుతుంది యాంతి పరం వాడు పరమును పొందుతాడు అన్నారు ఇక్కడ దేని నుంచి విడిపోతాడో చెప్పాడు మరి దేన్ని పొందాలో చెప్పాలండి ఏదో విడిపోతూ ఊరికనే లాభమే ఉంది దేన్ని పొందాలో చెప్పాలి యాంతితే పరం వారు పరమమును పొందుదురు పరమము అంటే సర్వోత్కృష్టమైన బ్రహ్మం పరమార్థతత్వం బ్రహ్మ దాన్ని పొందుతారు వారు ఇక్కడ కనుక ప్రకృతి బంధము నుంచి భూత ప్రకృతి బంధము నుంచి ముక్తులై పరమాత్మను పొందుతారు అన్న ఇక్కడ భగవాన్ అంతగా చెప్పాడు చీకటి నుంచి విముక్తులయ్యారంటేనే వెలుగులోకి వెళ్ళారని అర్థం కానీ చీకటి నుంచి విముక్తులై వెలుగులోకి వెళ్ళారని చెప్పడంలో మరింత స్పష్టత మరింత రుచి కలిగిస్తున్నాడు మనకి ఈ విధంగా ఇంతవరకు మనకి విషయంలో చెప్పాడు కదా మొత్తం ఈ అఖండ ఉపదేశం అండి మొత్తం క్షేత్రక్షత్రిని విభాగ యోగం నుంచి మోక్ష సన్యాస వరకు అఖండోపదేశం ఎక్కడ ఒకటే విషయం చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానం కదా ప్యూర్ జ్ఞానం దాన్ని ప్రతిబంధకాలు తొలగించుకోవాలి ఇవన్నీ వివరించబోతున్నాడు కానీ అఖండ ఉపదేశం వరకు మనకి తెలిసినది ఏమిటంటే సంసారం దేని వెళ్ళగలిగింది మళ్ళీ వెనక్కి వస్తున్నాం అనుకోవద్దు ఎందుకంటే అనుకున్న దొరికే వరకు మాటిమాటికి మాటిమాటికి మాటిమాటికి చెప్పుకోవాలండి అయితే గాని తరించలం అది ఎన్ని మార్లు అందుకే ఆచార్యుడు కూడా చెప్తుంటాడు ఎందుకంటే ఇంతవరకు అందుబాటులోకి రాలేదు పైగా అబ్స్ట్రాక్ట్ విషయం స్థూల విషయం కాదు సూక్ష్మ విషయం ఇది తెలివి కొంతమంది అనుకుంటారు అంతా కూడాను శుష్కం అంటారు శుష్కం డ్రై సబ్జెక్ట్ అనడం చాలా తప్పండి ఎందుకంటే ఆనంద స్వరూపమైన ఆత్మ గురించి చెప్తుంటే ఆనందమే రసం ఇంతకంటే రసవంతమైన సబ్జెక్ట్ ఉండదు అయితే అర్థం చేసుకోలేని మన యొక్క అవివేకానికి జ్ఞానాన్ని డ్రై అన్న రాదు తెలుసుకోండి ఇక్కడ ఆ డ్రై ఎక్కడుంది కర్మ అందులో ఏ విత్తనం వేసినా ఏం చేస్తాం అందుకే నువ్వు ముందు సులక్షణాలు తెచ్చుకో భక్తి పెంచుకో అప్పుడు తప్పకుండా జ్ఞానం వచ్చేస్తుంది భక్తి ఉన్నవాడి చిత్తంలో జ్ఞానం భలే వచ్చేస్తుంది అందుకే మాటి మాటికి భక్తి మాత్రం వదిలేడైన అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్నది జీవుడికి సంసారం ఎలా కలిగింది సంసారం అంటే మాట మాటికి చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్నని చెప్పి సుఖదు అనుభవమే సంసారము అంతే కదా ఎందువల్ల కలిగింది నిన్న చెప్పుకున్నది చెప్పండి అది సులభం చెప్పచ్చు దాంతో ఉన్నాం మనం ప్రకృతి స్థా గుణసంగ అక్కడ చెప్పడు మర్చిపోరాదు ప్రకృతిస్థుడై గుణములతో సంగము వల్ల పంచమహాభూతాలు శరీరాలు ఇంద్రియాలు వీటి వల్ల పెద్ద బాధ లేదండి ఉన్నాయా ఆ సత్వరచస్తమో గుణాలతో సంఘం ఆ సంఘం ఏర్పడడం వల్ల ఎంతఃకరణం వాటితో నిండిపోవడం చేత ఈశ్వర చైతన్యం ప్రసరించగానే ఇది వాటితో కలిపి ఈ దేహేంద్రియాలతో బయట ప్రపంచంలోకి వెళ్ళి ఈ సత్వగుణ రజోగుణ తమోగుణ జనితమైనటువంటి భావాలకి తగ్గ సత్వగుణ రజోగుణ తమోగుణ పదార్థాలను విషయాలను అనుభవిస్తూ ఆ మూడింటితో కూడిన సుఖదుఖాలు పొందుతుంది సత్వగుణంతో కూడిన సుఖదుఖాలు రజోగుణంతో కూడి తమో గుణంతో కూడి పొందుతుంది దీని గుణసంగం అంటారు ఈ గుణసంఘం వల్ల సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి వాసనలు అవుతున్నాయి అవి జన్మల్లోకి లవుతున్నాయి కనుక చిక్కంత ఎక్కడొచ్చింది గుణసంగం చేత గుణసం ఎలా కరిగింది ప్రకృతిస్తుడు కావడం చేత కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి చెయ్యాలి గుణములకి గుణములతో కూడినదే ప్రకృతి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే గుణాలంటే నీకు తెలియాలిగా తెలిసే సత్మగుణం నిజగుణం తమగుణం పేర్లు తెలియడం కాదు వాటి స్వభావాలు ఏమిటి వాటి స్వరూపములు ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుని ఆ మూడు ఎక్కడో లేవు పేరుకుపోయి ఉన్నాయని తెలియాలి ఈ పేరుకుపోయి వాటి కారణం చేతనే నేను తాదాత్మ్యం చెందిపోయి జన్మలు జన్మలు జన్మలు తీసుకుంటూ తిరుగుతున్నాను కానీ గుణసంఘం ఏదైతే ఉందో అది సంసారానికి కారణం కనుక సంసారం నుంచి మోక్షం కావాలి అంటే గుణములతో సంఘం విడిచిపెట్టాలి కనుక విడిచిపెట్టవలసిన గుణములు ఏంటో ముందు తెలుసుకోవాలి మూడు గుణాలు విడిచిపెట్టవలసినవే ఆ గుణములు వి గురించి గ్రహించాలి గుణములు విడిచిపెట్టిన వాడిని ఏమంటారు గుణాతీతులు అంటారు అందుకే ప్రకృతిస్తత్వం ప్రకృతిస్తత్వం మనకు వచ్చినటువంటి పెద్ద అవస్థ ఏమిటి ప్రవచనానికి రావడం అనుకోండి ఇక్కడ ప్రకృతిస్తత్వం ప్రకృతి అవడం అన్నాడు ఆ మాట గొప్పగా అన్నారండి నిజంగా ప్రకృతి స్థుడువు కానీ ప్రకృతిస్తత్వం తనం అనే మాట అంటుంటాం చెవిటి తనం ఈ తనం అని అలా ప్రకృతిస్తుడుగా అయిపోవడం అని ఇక్కడ అర్థం అటువంటి ప్రకృతిస్తత్వం గుణేషుచ సంఘ ఇవే సంసార కారణం నిత్యుక్తం అది చెప్పబడింది కదా అందుకు కస్మిన్ గుణే కథం సంగ ఏ గుణాలతో ఏ విధంగా సంఘం ఏర్పడుతుంది కేవా గుణ ఆ గుణములేమిటి కథం వాతే బర్ధనంతి ఆ గుణములు జీవుణ్ణి ఎలా బంధిస్తున్నాయి ఇది గుణేభ్య గుణమని పేరు బలైపెట్టారండి గుణం అంటే ఎన్నో చెప్పచ్చు కానీ క్వాలిటీ అని మొదలుకుని గుణం అంటే తాడు అదే బంధించేస్తే త్రిగుణములు చేరిచి తీర్చి ఎల్లిన వల అది బంధిస్తుంది చేపగానే ఆ త్రిగుణాలే పట్టుకోవాలి అందుకే గుణం పేరు బలమైన మూడు బంధిస్తాయి ఇది గుణేభ్య మోక్షణం కథం స్యాత్ గుణములే బంధించే అని బంధం ముందు బంధం గుర్తించాలి కదా అప్పుడు మోక్షానికి ప్రయత్నం ఎంతమంది నేను బంధితుండనుకుంటున్నారండి అసలు చెరసాల్లో ఉన్నాను నేను బంధింపబడ్డాను అనుకున్నవాడికి కదా విడుదల కోసం ప్రయత్నం వాడికి చెరసాలా అని తెలియదు బంధము అని తెలియదు ఇది పిచ్చిపెట్టింది వాడికి అటువంటి వాడికి మోక్షం కోసం ప్రయత్నం ఉందా చెరసాల నుంచి బయటపడడానికి ప్రయత్నం లేదు చెరసాల్లో ఇలా ఉంటే విడుదలవుతాడు లేదు పోనీ నన్ను విడుదల చేయండి అని అప్పీల్ పెట్టుకుంటాడా లేదు వాడి బంధమే తెలియట్లేదు కాబట్టి జ్ఞానంటారా వాడిని వాడి జ్ఞానం రాదు పిచ్చివాడిని జ్ఞానం రాదు వాడు ఆనందంగా ఉన్నాడు కదా నాకు అలాంటి ఆనందం వస్తే బాగుండని ఎవడేనంటాడండి పిచ్చివాడు ఎప్పుడు నవ్వుతూ రాళ్లతో కొడుతున్నా నవ్వుతూ ఉంటాడు అలా ఉండాలని ఎవడననుకుంటాడా మరి వాడు ఆనందంగా లేడు వాడు మనసులో దూరు చూడండి వాడికి ఏ బాధ లేదు నువ్వు ఇదేని పట్టుకు వేలాడుతున్నావు ఏం వాడికి అంటట్లేదు కనుక వాడు వేటికి అంటని వాడు అని అంటావాడు పిచ్చివాడు అంటావు ఇక్కడ అది ఇంకా భయంకరమైన అవస్థ కనీసం నొప్పి తెలిసింది అంటే అర్థం చర్మంక ఆరోగ్యం ఉందని గిచ్చినా నొప్పి తెలియలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంతే అదే నాకు నొప్పి తెలియట్లేదండి మురిసిపోకూడదు తెలుసుకోండి ఇక్కడ అదే నాకు ఆకలి వేయట్లేదండి జబ్బు అందుకే ఆకలి ఇవన్నీ తెలియాలి అప్పుడు బయట ప్రయత్నం చేయాలి కానీ ఇది సంసారం ఇది బంధం ఇంకా ఇందులో ఎంతకాలం దీని నుంచి బయటపడాలి అనిపించితే చర్మానికి నొప్పి తెరిసినట్టు కడుపుకు ఆకలి వేసినట్టండి ఇక్కడ ఆ రెండూ తెలియలేదు బయటపడాలనిపించలేదు అంటే జబ్బు బయటపడాలనిపించిందంటే జబ్బు తగ్గడం మొదలయ్యింది అర్థం ఇక్కడ తెలిస్తే అప్పుడు బయటపడతాము కనుక ఎంతమందికి దీని మీ సీరియస్నెస్ ఉంది అసలు బంధం అంటేనే అవగాహన లేదు గుణం ఇంక విమోచనం దాకా ఎందుకు ఇప్పుడు బంధం తెలిసింది దేనివల్ల బంధం దేనితో బంధం గుణములతో ఈ గుణములతో ఎందుకు బంధం ఏర్పడింది దానికంటే ఎలా విడిపడతాను అది కూడా తెలుసుకోవాలి ఇది గుణేభ్య మోక్షణం కథం స్యాత్ మొత్తానికి ఇందులో చెప్పబోతున్నది ఏమిటి అంటే ఈ గుణములు ఏమిటి గుణముల నుంచి బయటపడే మార్గం ఏమిటి ముక్తశత లక్షణం వక్తవ్యం అలా గుణముల నుంచి బయటపడ్డవాడు ఎలా ఉంటాడు అది చెప్పాలి కదండి ఇప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటా అనుకోండి చాలా ఉత్సాహంగా ఉంటారు నిజమా అలా ఉన్నవాళ్ళు ఎవరిని చూపించండి ఎగ్జాంపుల్ చూపించాలి అందుకే ట్రీట్మెంట్ తీసుకోక మునుపు తీసుకున్న తర్వాత అన్నెండు ఫోటోలు పడతారు కదా ఇక్కడ కానీ రెండో ఫోటో కనబడితే అప్పుడు మనం వెళుతూ ఉంటాం పరిగెత్తుకుని దాని మొదటి ఫోటో కూడా చూపించాలి ఇక్కడ అలాగే ఈ గుణాలతో బంధింపబడ్డవాడు ఎలా ఉంటాడు గుణములు ఎలా ఉంటాయి విడిపడ్డవాడు ఎలా ఉంటాడు రెండు చెప్పాలి కానీ గుణముల గురించి చెప్పాలి ఆ గుణములతో బంధింపబడ్డం ఎలా జరిగిందో తెలుసుకోవాలి గుణముల నుంచి విముక్తులైన ఎలా ఉంటాడో తెలియాలి గనక ఆ మూడు చెప్పడం కోసం అధ్యాయం ప్రారంభిస్తున్నాడు అది గుణత్రయ విభాగ యోగము అని చెప్పబడుతున్నది ఇది చాలా చిత్రమైనటువంటి అధ్యాయం అండి దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనం గుణత్రయ విభాగ యోగం అన్నాం కానీ గుణత్రయ విచార యోగం ఇందాక మనం చెప్పుకున్న క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం కూడా క్షేత్రజ్ఞయ యోగము అని పేరుంది విభాగం తెలుసుకున్న గ్రహించాల్సింది క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రజ్ఞయ యోగం అని పేరు పెట్టారు మరికొందరు ఏం పెట్టారంటే ప్రకృతి పురుష వివేక యోగము అన్నాడు అది బాగుంది ఆత్మ అనాత్మ వివేక యోగము అసలు ఉండవలసిన సబ్జెక్ట్ అంతా అక్కడే పెట్టేశాడు దాని వివరణ ఇప్పుడు అంతా మనకి తెలుసుకుంటున్నాం ఇక్కడ అది పట్టుపట్టడానికి చిక్కులు ఎక్కడున్నాయి ఆ చిక్కులు ఎలా తొలగించుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాడు దీనికి ఇంకో పేరు గుణత్రయ విచార యోగం మరొక పేరు గుణాఖ్యాన యోగం గుణ విమర్శన యోగం త్రిగుణ వివేక యోగం గుణాతీత యోగం అసలు చెప్పదు సంస్కృతి గుణాతీత వాడే చివరికి అల్టిమేట్గా చెప్తారు వాడిని గుణాతీత స ఉచ్యతే అందు గుణాతీతులు ప్రకృతి గుణభేద యోగ ఇది మరొక పేరు ప్రకృతి పురుష గుణభేద యోగ మరొక పేరు ఇవ్వాలి కానీ అవకాశం ఎన్ని పేర్లు అని పెట్టచ్చు ఇంకొక కానీ పెట్టేడండి పేరు సత్వరజస్తమో గుణమయ జగద్వర్ణన పూర్వక గుణాతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగా అన్నాడు ఇక్కడ ఇంకా గొప్పవాడు ఒక వాక్యంలో ఇచ్చే టైట్లు ఇంతే టైట్లు అండి సాధారణంగా ఒక సినిమా ఒక పేరు కింద క్యాప్షన్ అలా ఉన్నది పరిస్థితి ఇక్కడ ఎంత క్యాప్షన్ అంటే సత్వరజస్తమో గుణమయ జగద్వర్ణన పూర్వక గుణ అతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగం అంటే ఇందులో ఉన్నవన్నీ ఒక పేర్లు చెప్పాడు ఇది కూడా బాగుంది ఇన్ని రకాలుగా అంటే ఏది కాకపోయినా ఇంకో ఏది పట్టుకుని ఇందులో ఏది ముందో తెలుసుకుంటామేమో అని ఆశ రకరకాలుగా చెప్తున్నాడు ఇక్కడ భగవానుగా చరమాత్వ ప్రారంభించారండి పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం యజ్ఞామునయే పరాం సిద్ధిమితో గత పరం భూయ భూయ అంటే మళ్ళీ ప్రవక్ష్యామి చెప్తున్నాను భగవానుడు ఎప్పుడు ప్రవచనమే చేస్తాడు ప్రవచనమే ప్రవక్ష్యామి ఉత్కృష్టమైన వాటకే ప్రవక్ష్యామి అనాలి అంటే లోక వ్యవహారాలకు ప్రవచనములు అనకూడదు ప్రవచనము అంటే పరమాత్మ చెప్పేది పరమాత్మ గురించి చెప్పేది అందుకే భూయ ప్రవక్ష్యామి మళ్ళీ చెప్తున్నాను దేని గురించి పరం సర్వోత్కృష్టమైన విషయాన్ని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానానం జ్ఞానముత్తమం జ్ఞానముల్లో కల్లా ఉత్తమ జ్ఞానం చెప్తున్నాను అన్నాడు అంటేంతవరకు చెప్పింది అది కాదు అంటే దాన్నే భూయ మళ్ళీ చెప్తున్నానంటే దాన్నే నీకు చెప్తున్నాను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకున్నట్టడ ఇది జ్ఞానముల్లో ఉత్తమమైన జ్ఞానం అందుకే జ్ఞానానం ఉత్తమం జ్ఞానం కలిపితే జ్ఞానానం జ్ఞానముత్తమం అంటే జ్ఞానాల్లో ఉత్తమ జ్ఞానం అట అంటే అర్థమేంటి ఇందాకే చెప్పుకున్నాం పదార్థ జ్ఞానములు చాలా ఉంటాయి కానీ పరమార్థ జ్ఞానం ఒక్కటే అది ఇది కూడా జ్ఞానమే అంటే నాయన ఇది ఉత్తమ జ్ఞానం ఉత్తమం దీన్ని మించి మరొకట్లేదు ఇది ఉత్తమం జ్ఞానం మరొకటి ఇంకొక అర్థం ఏంటంటే ముప్పై లక్షణాలు చెప్పాడు అది క్షేత్రం క్షేత్రజ్ఞ మధ్యలో పెట్టాడు దానికి జ్ఞానం అని పేరు పెట్టాడు ఆ జ్ఞానములు చెప్పాడు కదా ఆ జ్ఞానముల్లో ఉత్తమ జ్ఞానము అంటే ముప్పై లక్షణాలతో కూడినటువంటిది ఏది ఉందో దానివల్ల నువ్వు తెలుసుకోవాల్సిందేదో అది ఉత్తమ జ్ఞానం అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నావు యజ్ఞామునయసర్వే పరాం సిద్ధిమితో గత దేని తెలియడం చేత మునులందరూ కూడా సర్వోత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందారో ఆ జ్ఞానాన్ని చెప్తున్నానన్నాడు అంటే జ్ఞానం ప్రయోజనం ఏమిటి సర్వోత్కృష్ట సిద్ధి అది పొందిన వారు మునులు మునులు అంటే మనని ముని సంలీనమానసా అది అర్థం తీసుకోవాలి ఇక్కడ అలాంటి మునులు నేను ఇప్పుడైతే చెప్పబోతున్నానో జ్ఞానం ఏదైతే ఇంతవరకు చెప్పానో జ్ఞానం దానివల్లనే వాళ్ళు పరమసిద్ధిని పొందారు పరాం సిద్ధిం పరాం సిద్ధిం అంటే సర్వోత్కృష్టమైన సిద్ధి దాని గురించి చెప్పే జ్ఞానం పరం జ్ఞానం ఎక్కడి నుంచి పొందారు వాళ్ళు ఇతహ అద్భుతమైన మాట చెప్పండి ఇతహ ఇతహ అంటే ఇక్కడి నుంచే నడిక ఇక్కడి నుంచే పొందారు అన్నారు ఇక్కడి నుంచే అంటే దీని నుంచి అంటే నీకు నిత్య అనుభవాలలోకి వచ్చే సంసారం దీని నుంచి పొందారంటే ఈ సంసారం నుంచి మోక్షాన్ని పొందారు అని చెప్పడం ఇంకొకటి ఇక్కడి నుంచే అంటే ఇక్కడే పొందగలం ఈ జ్ఞానం ఉంటే ఎక్కడో పొందేది లేదు ఇక్కడి నుంచో పొందగలవు ఎక్కడికో వెళ్ళి పొందలేవు ఇతహ ఇక్కడే పొందారు అయ్యా పొందవచ్చు అని కాదు పొందారు అని చెప్తున్నాడు చాలా గొప్ప విషయం పొందారు అంటే ఈ తోవలో వెళ్ళేవనుకో బాగానే ఉంటుందంటే నిజమా అంటే ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు నువ్వే ఫస్ట్ అంటే వెనక్కి అడుగేసేస్తావునలేదు ఇక్కడ ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు జైంటి వల్ల కూర్చోబెట్టారు ఇప్పుడు తెచ్చాను ఎక్కడన్నాడు ఎక్కుతారండి ఎవడైనా ఓ పది మంది ఎక్కారు తిరిగారు తిరుగుతున్నారంటే నువ్వు ఎక్కడ ట్రై చేస్తావు అలాగే ఇక్కడ మునయ్య సర్వే మునులందరూ కూడా పరమసిద్ధిని పొందారు అని చెప్పాడు ఎంత అత్యద్భుతమైన విషయం అంతేగాది ఇది పొందడం వల్ల పరమసిద్ధిని పొందుతావు దేన్ని పొందితే పరమసిద్ధిని పొందుతావో ఆ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు ఉపదేశిస్తున్నాను అంటే ఇది కొత్త జ్ఞానమా భూయహ ఇది చెప్పినదే చెప్తున్నాను అంటే నీకు మరింత స్పష్టముగా అవగతి కలుగుటకై సాధనార్థం అంతేకాదు ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు నేనైపోతున్నారు అన్నాడు పరమాత్మ నేనైపోతున్నాడు కృష్ణుడు అయిపోతున్నాడు పరమాత్మ ఇదం జ్ఞానముపాశ్రిత్య ఉపాశ్రిత్య అనే మాట గురువుగారు అంటారు జ్ఞాన సాధనం అనుష్ఠాయా అన్నారు ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి అంటే జ్ఞానం అని రాసి దాని మీద పడుకోవడమా ఆశ్రయించడం అంటే పట్టుకోవడమా జ్ఞానం అని పెద్దది భగవద్గీతను బాగా కోలించుకుంటూ జ్ఞానాన్ని ఆశ్రయించడమే కానీ ఉపాశ్రిత్య అనే మాటకి అనుష్ఠాయా అన్న ఇక్కడ ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఏదైతే వింటావో దాన్ని అనుష్ఠించడం చేత అనుష్ఠించడం చేత మమ సాధర్మ్యమాగత నా సాధర్మ్యాన్ని అంటే నా స్వభావాన్ని పొందుతావు నా స్వభావం ఏమిటి సచ్చిదానందం అదే నువ్వు అవుతావు అంటే బ్రహ్మం అవుతావు సుమా ఇక్కడ ఇందాక చెప్పేమి భూత ప్రకృతి మోక్షంచ దానికి ఇక్కడ వ్యాఖ్యానం ఇస్తున్నాడు సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి వాడు మళ్ళీ సర్గలో అంటే మళ్ళీ సృష్టి ఆరంభంలో పుట్టడు ప్రళయైన ప్రళయంలో మరణించాడు చూసారా అంటే జ్ఞానం వల్ల మోక్షం పొందినవాడు మళ్ళీ సృష్టి అయినప్పుడు కూడా పుట్టడు అంటే అంత శాశ్వతమైనటువంటి జననమన రహిత స్థితిని పొందుతాడు సుమా అది చెప్తున్నాను విను అంటున్నాడు ఇప్పుడు గుణాల గురించి చెప్పాలి కదా అసలు ఇంట్రడక్షన్ ఎలా చెప్తున్నాడు చూడండి సృష్టి ఆరంభంలో ఏ విధంగా ఈ సృష్టి విస్తరిస్తున్నదో వివరిస్తున్నాడు ఎందుకన్నాడంటే నాయందు ఎలా ఉంది నా వల్ల ఎలా విస్తరిస్తుందో తెలియాలి నాయందున్నా నా వల్ల విస్తరించిన నేను వీటికి కారణం కాదు నాకు అంటదో కూడా చెప్పాడు కదా అది తెలియడం కోసం మమయోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవసర్వభూతానా తోభవతి భారత ప్రళయంలో స్థూలం ఉండదండి బాగా తెలుసుకోండి ప్రళయావస్థలు స్థూలం ఉండదు మరణావస్థలు స్థూలం ఉండదు చచ్చిన తర్వాత స్థూలం ఉండదు ప్రళయంలో కూడా స్థూలం ఏది ఉండదు ఏ స్థూలము మిగలదు ఇక్కడ చచ్చినప్పుడు వాడి స్థూలం మిగలదు వాడి సూక్ష్మం ఉంటుంది ప్రళయావస్థలో స్థూలమంతా కనబడకుండా పోతుంది అవ్యక్తం మరి సూక్ష్మము అది బీజ రూపంలో ఉండిపోతుంది ఇక్కడ అది కూడా ఉంటుంది అంటే సూక్ష్మకారణ శరీరాలు వీటిని కలిపి లింగశరీరం అంటారండి వీటిని యాస్ట్రల్ బాడీని కొంతమంది అంటూ ఇక్కడ ఆ సూక్ష్మకారణ శరీరాలు అందులో ఉంటాయి ఇవన్నీ ఎక్కడున్నాయి మహద్బ్రహ్మ దాని మహద్బ్రహ్మ అని పేరుట గొప్ప మాట చెప్పారు ఇక్కడ మహద్బ్రహ్మ అంటే ఇదే పరబ్రహ్మలా కాదు మహద్బ్రహ్మ అంటే మహద్బ్రహ్మ అనగానే అది మాయా ప్రకృతి ఇది ప్రకృతికి మహద్ బ్రహ్మ అని పేరు మరి దానికి బ్రహ్మానం ఎందుకు పేరు ఇచ్చిందంటే బ్రహ్మనే ఆశ్రయించుకుని ఉంటుంది అది ఇక్కడ దానికి స్వతంత్రం కాదు బ్రహ్మను ఆశ్రయించుకుంది సాంక్షులు చెప్పే ప్రకృతి ప్రకృతి స్వతంత్రం కానీ వేదాంత ప్రకృతిలో ప్రకృతి స్వతంత్రము కాదు ఈశ్వరాధీనం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే మమ అనే మాట చెప్పడంలో దైవీయేషా గుణమయ్యి మమ మాయా ఆ మమ ఆ మాయ యొక్క ప్రథమ అవ్యక్త స్వరూపం పేరు మహద్ మహద్బ్రహ్మ అని ఎందుకన్నారు అది కూడా తెలియాలి కదా అంటే రెండు మూడు వాళ్ళు వాడతాడు ఈ పదాన్ని తాసాం బ్రహ్మ మహద్ంటనే చెప్పబోతున్నాడు కానీ మహద్బ్రహ్మ మాటకు అర్థం తెలియాలి కదా ఎందుకు వాడాడు మాటకు అర్థం తెలుసుకోవడం ఎందుకంటే అర్థం చేసుకోవడానికి అంటే స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం అర్థం చేసుకోవడం అంటే అది అర్థం అందుకని ఒక వరుడికి మీనింగ్ కాదు వరుడు యొక్క స్వరూపం మనకు అవగతం కావడం కోసం అది ఇక్కడ మమ స్వభూతామదీయమాయ అది నాది నా అధీనములో ఉన్నది అని చెప్తున్నాడు అందుకే ఆయన పట్టుకుంటే దీన్ని దాటేయగలం ఆయన అంటే ఎవడు నిర్గుణుడు ఎవడు చైతన్యస్తారు కూడా ఆయన ఎందే దృష్టి పెట్టి పట్టుకున్నాం దీన్ని దాటేయగలవు అది ఇందులో చెప్తున్నది అందుకే ఆయన మమ మాయా మమయోనిర్మహద్ బ్రహ్మ తను యోని అని పేరు ఎందుకు పెట్టాడంటే కారణం అని అర్థం ఇక్కడ యోని శబ్దానికి అర్థం కారణం అన్నిటికీ కారణం కారణం కనుక దాని యోని శబ్దం పెట్టారు అది మహద్ బ్రహ్మ ఆ ప్రకృతి మహద్బ్రహ్మను ఎందుకు అనిపించుకుంటోంది అంటే సర్వభూతానం సర్వకార్యేభ్య బృహత్వాత్ భరణ స్వ వికారాణం మహద్బ్రహ్మ ఇది యోనిహి సర్వభూతములకు వాటి కార్యములకు కూడా అది మూలముగా ఉన్నది దాని నుంచే అన్ని కలుగుతున్నాయి కనుక ఇన్ని భూతములని కలిగిస్తూ వాటిని నడుపుతూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఏమంటావు మహద్బ్రహ్మ అనగా మహద్ బ్రహ్మ అయినది అతి పెద్దది గొప్పది అనిపించుకుంటున్నది అదేమిటి మామ మామ నాదైనటువంటి యోని అనగా ప్రకృతి యోని శబ్దానికి అర్థం ప్రకృతి మహద్బ్రహ్మయ్యైన ప్రకృతి మహద్బ్రహ్మ అని సృష్టి ఆరంభంలో అవ్యక్తమని చెప్పబడుతున్న ప్రకృతి గురించి చెప్పాడు తస్మిన్ బ్రహ్మని యోనో గర్భం దదామ్యహం ఒక తండ్రి తల్లియందు బీజ నిక్షేపం చేసినట్లుగా నేను ఆ మహ్యోనియందు గర్భమునుంచాను గర్భం దామ్యహం అన్నాడు ఇక్కడ అంటే ఈశ్వర సంకల్పశక్తి దానిలో ప్రవేశించింది అని అర్థం ఇక్కడ మహద్యోని ఆ ప్రకృతి ఎందు మహద్బ్రహ్మైన ఈశ్వర సంకల్పశక్తి ప్రవ ప్రవేశించింది ప్రవేశించడం వల్ల సంభవ సర్వభూతానాం తత్వోవతి భారత ఆడ తర్వాత సర్వభూతమును వ్యక్తమయ్యే అన్నాడు ఇక్కడ అవ్యక్తమునందు ఈశ్వర సంకల్పం ప్రవేశించింది ఆ సంకల్పం వల్ల చేతనత్వాన్ని పొందింది కనుక చైతన్యం ప్రవేశిస్తేనే కదా చేతనత్వం పొందింది అదే గర్భం నేను గర్భాధానం చేశాను అనే మాటకి నేను నా చైతన్యమును దాన ఎందు ప్రసరింపజేసాను నా సన్నిధి మాత్రం చేతనే అది పనిచేసింది పనిచేయగానే ఏ జీవులైతే కర్మలు అనుభవించడానికి బీజరూపులై ఉన్నారో వాళ్ళందరూ సృష్టి కలిగింది సంభవ సర్వభూతానాం తత్వభవతి భారత ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా అయితే మొట్టమొదటి ఎవరిని పుట్టించాడంటే అందులోనే బీజంలో కూడా ఉన్నట్ట అయితే వాడు చాలా గొప్పవాడు అందరికంటే వాడు వచ్చాడు వాడి పేరు హణ్య గర్భుడు ఈ పుట్టించడానికి పనికొచ్చే పెద్ద జీవి ప్రథమ జీవుడు వాడు హణ్య గర్భంజనయా మా సపూర్వం అంటే ఇది అర్థం అండి అంటే గర్భం గర్భాన్నించే ఎందుకు అన్నాడంటే అందులోంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడికి కూడా తండ్రి అని చెప్పడానికి కారణం ఇదండి ఇక్కడ బ్రహ్మకు తండ్రి గర్భం హిరణ్య గర్భస్య జన్మనో బీజం హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు ఎలాంటి వాడంటే రాబోయే బీజముల నింటికి తగిన ఉపాధులు ఏర్పరచగలిగే శక్తి వాడికి వచ్చింది వాడు వాడికి ఆ శక్తి ఇచ్చాడు ఆ తండ్రి వల్ల వచ్చింది అందుకే ఆయన తండ్రి అనడానికి కారణం ఇది గర్భం హిరణ్య గర్భస్య జన్మనో బీజం సర్వభూత జన్మ కారణ బీజం కలగడానికి కారణ బీజం వాడు అలాంటి బీజం దామి నిక్షిపామి హైరణ్య గర్భుడు భూతములు కలగడానికి కూడా ఏది కారణమో ఆ చైతన్యమనే బీజాన్ని దానిలో పెట్టాను అన్నాడు ఇక్కడ నిక్షిపామి అయితే ఎటువంటి వాడు అందులో కలి పెట్టిన వాడంటే క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయశక్తి మాన్ ఈశ్వర అహం నేను నేను నిక్షేపంచేనంటే ఎవరు పరమాత్మ ఆయన ఇప్పుడు కృష్ణావతారంగా ఉన్నాడు కనుక అహం అని చెప్తున్నాడు నేనే పెట్టాను అన్నాడు ఇక్కడ నేనెవని అంటే ఆ క్షేత్రంలో పెట్టాలో కూర్చున్నవాణ్ణి కాదు క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ శక్తిమాన్ ఆ క్షేత్రజ్ఞుడైన జీవుడి చైతన్యము నేనే దానివల్ల పనిచేసే క్షేత్రములయందు చేతనత్వం నాదే గనక రెండు నాధీనంలో ఉన్నాయి కనుక నన్ను ఈశ్వరుడు అంటారు కలిగిన సర్వభూతముళ్ళు క్షేత్ర క్షేత్రజ్ఞములుగానున్నాయి కదా ఆ రెండిటికి ఈశ్వరుడు ఆయన అందుకే వాటికి ఈశ్వరుడిని అయిన నేను అని మాట చెప్పారు క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ రెండు ప్రకృతిలే ఒకటి అపరాప్రకృతి రెండు పరాప్రకృతి ఈ రెండిటి యొక్క శక్తిమాన్ ఈశ్వర అహం అవిద్యా కామ కర్మోపాధిస్వరూపాను విధాయినం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి గర్భం దదామేమంటే అర్థం ఇది క్షేత్రముతో క్షేత్రజ్ఞుడిని కలిపాడు అంటే జీవుడిని వాడి కర్మలకు తగ్గ దేహంతో కలిపాడు ఇక్కడ పరమేశ్వరుడు లేకపోతే ఈ దేహం నువ్వు నీ అనుగుణంగా ఆయన అందుకే భగవానుడు ఎలా ఇస్తాయనం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రముతో కలుపుతున్నాను నేను అన్నాడు అంటే అవి అనుభవించవలసినటువంటి జీవుడిని అనుభవించడానికి యోగ్యమైన దేహాదులకి కల్పన చేస్తున్నాడు ఇదే గర్భంధామ్యం అంటే ఇదేనైనా సర్వయోనిషి కౌంతేయ మూర్తయ్య సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదప్పిత దీన్ని బట్టి కనబడుతున్న ప్రతి మూర్తులకు మూర్తులకంటే కనబడుతున్న ఆకారములుగా ఉన్న భూతములన్నిటికీ అవి ఎన్ని రకాలు ఉంటాయి దేవ పితృ మనుష్య పశు మృగాది సర్వమూర్తయ అన్నాడు ఇక్కడ అన్ని మూర్తులు కూడా ఈ మూర్తయ మూర్తయ్య అంటే దేహ సంస్థాన లక్షణ అని అర్థం ఒక దేహము దాని ఎందు స్థానము నిర్మాణము ఇవన్నీ కలిపి మూర్తులు మూర్తులు అంటే కనబడుతున్న ఆకారములు ఈ ఆకారములే దేహ సంస్థాన లక్షణములు అలాగే దేవతలకు ఎలాంటి దేహం కావాలో వాళ్ళకి పితృదేవతలకి మనుషులకు పశువులకు మృగాలకి పక్షులకు తరులకు లతలకు గుల్మములకు కీటకములకు ఒకటేమిటి ఇన్ని మూర్తులు ఇన్ని మూర్తులు దేని నుంచి కలుగుతున్న ఇప్పుడు కదా వాటన్నిటికీ కలుగుతున్న సమస్త మూర్తులకు పైగా సర్వయోనిషు సర్వజన్మలుగా తీసుకుంటూ కలుగుతున్న సర్వమూర్తులకు కూడా అసలు యోనియేది అంటే మనం ఒక ఒక దేహాన్ని ఒక రకమైన దేహంలోంచు తెచ్చుకుంటున్నాం కనుక ఆ తల్లి తండ్రే మనకు కారణం అనుకుంటాం అవి సర్వయోనిషు మూర్తులు కలుగుతున్నాయి కానీ వీటన్నిటికీ అసలు యోని మహద్యోని బ్రహ్మ ఆ ప్రకృతి అదే ప్రధానం నేను బీజమునిచ్చాను కనుక నేను తండ్రిని అది తల్లి అని చెప్పబడుతున్నది తాసాం బ్రహ్మ మహధ్యోనిహి అహం బీజ ప్రద అందుకే ప్రకృతి తల్లి పరమేశ్వరుడు తండ్రి అవుతున్నాడు ఆయన పనేమిటి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులను ఎందుకు కలుపుతున్నాడు వాడు అవిద్యా కామ కర్మలకు అనుగుణంగా కలుపుతున్నాడు ఫలప్రదానం కోసం అంటే ఆయన కూడా వాటిని అనుసరించి కలుపుతున్నాడు కాని ఎలాగో ఖాళీ గుణంగా నీకు ఈ దుఃఖం నీకు సుఖం ఇవ్వట్లేదు వాళ్ళు అనుభవించాల్సిన వలసినవే వాళ్ళకి ఇస్తున్నాడు సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవాహ ఆ ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి సంభవాహ అంటే ప్రకృతి వల్ల కలిగేయి అని కాదు ప్రకృతి యొక్క లక్షణమే ఆ మూడు గుణములు ఇక్కడ అవి మహాబాహో దేహే దేహి నమ ఆ మూడు గుణాలే దేహంలో దేహిని బంధిస్తున్నాయి ఆ దేహంలో దేహి బంధింపబడ్డం వల్ల ఆ గుణములకు అనుగుణమైన అనుభవాలు అనుభవాలకు అనుగుణమైన కర్మలు కర్మలకు అనుగుణమైన జన్మలు తీసుకుంటూ తిరుగుతుంటాడు కనుక ఇప్పుడు బంధనం దేనికి గుణములతో దేహికి ఏర్పడింది ఏ దేహికి ఏర్పడింది దేహి అంటే అవడండి దేహంలో ఉన్నవాడు జీవుడు ఏ జీవుడికి ఏర్పడింది అవ్యయం దేహినమవ్యయం అవ్యయుడైన దేహికి ఏర్పడింది అయ్యా అన్నాడు ఇక్కడ అవ్యయుడంటే స్త్రీ పుమ్న శరీరాల్లో ఉన్నా దేహిక మూడు లేవు అది చెప్పడం ఒకటి అవ్యయము అంటే నాశరహితుడు దేహం నశించినా వాడు నశించడు అందుకే ఉపదేశం అందుకే శాస్త్రం అందుకే సాధన దేహీనం అవ్యయం అన్నమాట అంత తగ్గ చెప్పాడు ఇక్కడ వాడు నిబద్ధనంతి బంధింపబడు బంధింపబడుతున్నాడు బంధిస్తున్నాయి ఏమిటి బంధిస్తున్నాయి గుణాహ గుణములు బంధిస్తున్నాయి అవేమిటి సత్వ సత్వం రజస్తమ ఇది ప్రకృతి సంభవా ప్రకృతి సంభవములైనటువంటి సత్వరజస్తమో గుణములు బంధిస్తున్నాయి ఇది చెప్పారు ఇక్కడ భగవత్పాదులు వారు అంటారు ఇంతవరకు వాడిని ఏవి అంటదు బంధించదు అని చెప్తూ బంధిస్తున్నాయని ఇప్పుడు చెప్తున్నావు కదా అంటే బంధిస్తున్నాయి అని వాడు అంటుకుంటున్నాడు గనుక బంధనమునకు లోనే జన్మను పొందుతున్నాడు అయ్యా అన్నాడు అనుకున్నా మాత్రాన్ని వస్తాయంటే అనుకుంటేనే వస్తాయన్ని నువ్వు కానిది నువ్వు అనుకోవడం వల్ల జన్మలు జన్మలు పొందుతున్నావే నువ్వు అయినది నువ్వు అనుకోవడానికి ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు ఇది ఒక్కసారి అండి నువ్వు కానిదైనటువంటి దేహాదులు నువ్వు అనుకుని జన్మలు పొందుతున్నావు నువ్వైనది అయిన సచ్చిదానంద రూపమైన బ్రహ్మం అని అనుకుంటే మరి పుట్టవుగా అనుకోవడు ఇటు బదులు తిప్పు పైగా కానిదనుకుంటేనే కట్టుబడిపోయేమే అయినది అనుకుంటే ఇంకా సులభంగా వస్తాయి లేనిదే వస్తే ఉన్నది రాదా చెప్పండి ఇక్కడ అది అందం ఇందులో ఉన్నటువంటి వేదాంతంలో ఉన్న అందమంతా ఇక్కడ ఉన్నదండి ఇక్కడ అయితే నిబద్ధనంతి అనే మాట దగ్గరకు వచ్చేటప్పటికల్లా నువ్వు సత్యం చెప్పు బంధింపబడ్డట్టు కనబడ్డం వల్ల జన్మలు వచ్చాయి కనబడి అవ్యయం అంటున్నావు అప్పుడు బంధింపబడ్డా అని ఎలా అంటావు ఇవ అనుకో అన్నాడు నిబంధింపబడ్డట్టు అన్నాడు ఇది ఎలాంటిది అంటే ఎలా బంధిస్తా అంటే సుఖ నలికాన్యాయం అని న్యాయం ఉందండి సుఖ నలికా న్యాయం ఇది బాగా అర్థం చేసుకోండి ఎంత అందం ఉన్నది సులక సుఖ నలికాన్యాయం అంటే చిలక గిలక కథ చిలక గిలక ఈ పేర్లు బాలే ఉంటాయండి మొన్న అనుకున్నాం కదా గంగలో మునక చేతులు ఎముక ఆ రైమ్స్ ఉంటూ గుర్తుడిపోతాయి ఇది సుఖ నలికాన్యాయం చిలక గిలకట చిలకను పట్టడానికి ఆ వేటగాళ్ళు కొంత ఉంటారు వాళ్ళ దగ్గర ఒక విద్య ఉంటుందిట ఒక గుండ్రపుడు గిలక పెడతాటండి అక్కడ ఆ గిలక పైన ఒక పదార్థం పెడతాట తినే పదార్థం ఈ రంగు ఆ పదార్థం దాన్ని ఆకర్షించి దానికోసం పెడుతుంది అక్కడ చిలక ఇలా వాళ్ళగానే అప్పుడు గెలక తిరగడం మొదలవుతుందట అందుకే గిలక స్వతహ తిరిగే శక్తి లేదు చిలక వాళ్ళ చేతి తిరుగుతుంది ఆ తిరగగానే ఇది ఒక్కసారి గెలకలో పడి కింద పడిపోతాను గెలకను గట్టిగా పట్టుకుంది ఇక్కడ గిలకను గట్టిగా పట్టుకోగానే వేటగాడు వచ్చి తీసేస్తాడు అక్కడ అంటే వేటగాడి చేతిలో గెలిపోవడానికి కారణం ఏంటి గెలకకి చిలక బంధింపబడ్డా అసలు గెలకకి చిలక బంధింపబడిందా గెలక చిలకను బంధించే శక్తి లేదు కానీ అది ఒక అనొక పదార్థం మీద ఆశతో వెళ్ళి దానిమీద వాలింది అది వాలడం వల్ల తిరిగింది దానికి స్వతహాగా తిరిగే శక్తి లేచూ గిలకకి స్వతహాగా తిరిగే శక్తి లేదు దీనివల్ల తిరగగలిగింది తిరగలగగానే వెంటనే తిరుగుతోందని పడిపోతానేమో అని పట్టించుకుంది భ్రాంతి చేత పట్టుకుంది ఏం దీనికి ఎరుకలేదు అది దానంతట తిరగలేదు నేనుండడం వల్లే తిరుగుతోంది కనుక దానికి చేతనత్వం నా వల్లే వచ్చింది బుద్ధి పోనీ ఎగిరిపోవడానికి నేను పట్టుకున్నాను కానీ నేను దానిమీద ఆధారపడ్డానా నాకు రెండు రెక్కలు లేవా అన్న ఎరుక రావద్దు ఎగరగలిగే రెక్కలున్నాయని ఎరుకైనా ఉండాలి ఇది నేను లేచిపోతే తిరగడం ఆపేస్తుందనే తెలియాలి ఈ రెండూ లేవు అందుకే నా వల్లే పనిచేస్తున్న ప్రకృతిని గిలకను నేను పట్టుకుని దీని నుంచి బయటపడగలిగేటటువంటి శక్తి నాకు ఉన్నప్పటికీ బయట పడలేక చిలక గిలకలో ఈ నట్టి విడిపి కొట్టుకుపోతున్నాను అని అక్కడ ఆ గిలక సప్తరజస్తమో గుణాత్మక గెలక ఆ గిలక చిలక బంధింపబడింది దాని నుంచి బయటకు తీయాలండి దానికి రెండు చెప్పాలి దాని స్వత సిద్ధంగా తిరిగే శక్తి లేదు తమర వల్లే తిరిగింది ఇక్కడ అందుకే నువ్వు అక్కడ ఉండడం వల్ల దీనికి చేతనత్వం వచ్చి తెలుసుకో గ్రహించు అది తిరుగుతున్న నీకేం పర్వాలేదు దీన్ని రెక్కలున్నాయి దాన్ని పట్టుకు వేలాడుకో అది చెప్పగలగాలి దానికి నీకు ఏర్పడింది కల్పిత బంధమే అది చూపించగలగాలి ఆ ప్రయత్నమే జ్ఞానం అంతా ఇక్కడ చెప్పబడుతున్నాడు మొత్తం సత్వం రజస్సు తమస్సు మూడు గుణాలు ఈ మూడు గుణాలతో బంధింపబడినట్టు జీవుడు ఉంటాడు ఈ నట్టే ఈ నట్టే బిగుసుకుపోయి జన్మల జన్మల్లోకి తీసుకుపోతుంది ఇక్కడ పడుతున్నాం తిరుగుతూ ఉన్నాం ఆ ఎరుకు జాగ్రత్తగా చూసుకుని ఇదిగో ఈ అనుభవాలు ఈ లక్షణాలు గుణాలుగా నావనుకున్నాను అనుకుంటావు నావనుకున్నాను అనవసరంగా ఓహో దీనివనగా అనమాట ఎలాగైతే నీల కాంతిలో నీలంగాజుది ఎరుపు గాజుది కాంతికి నీళ్ళని లేదు ఎరుపు లేదు అలాగే నాకు ఎరుపు లేదు నలుపు తెలుపు లేదు నలుపు లేదు వికారాలని గుణాలవే నేను వీటితో ఉన్నంతసేపు ఉన్నట్టు కనబడతాయి నేను ఇక్కడున్నా ఇవి నాకు అంటావు కనుక ఉంటే ఏం పోయి ఉంటా కర్మ కొద్దీ తెచ్చుకునేది కర్మ కొద్ది పోతుంది దేహం నేను అక్కడ ఉన్నప్పటికీ అంటకుండా ఉంటాను దేహంలో సిద్ధ పురుషులు అలాగే సంచరిస్తుంటారు వాడిని గుణాతీతుడు అంటారు ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడో చెప్తాను గుణాలు అంటే ఏంటో చెప్తాను విన్నాయన మొత్తానికి సత్వం రజస్త గుణాహ ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాదేహో దేహే దేహినమ వ్యయం మేఘాలు కదిలినా చంద్రుడు కదలడం లేదు కానీ మేఘాలు కదులుతున్న ధర్మం చంద్రుడి మీద ఆరోపించి చంద్రుడు కదులుతున్నాడు అనుకుని దశ ఉంటుంది చాలామందికి అదేవిధంగా ప్రకృతి వికారాలు మారుతున్నా క్షేత్రజ్ఞుడికి మార్పు లేదు కానీ నేను మారిపోతున్నా అనుకుంటూ ఉంటాం నీళ్లు కదిలినా సూర్యుడు అందులో కదలడు కదా ఇవన్నీ ఉదాహరణలు ఇప్పుడు ఒక్కొక్క గుణం గురించి చెప్పబోతున్నాడు స్వామి సత్వగుణం రజోగుణం అవి ఎలా ఉంటాయి ఎలా బంధిస్తాయి ఆ గుణానికి ఎలా బంధితురైపోతాడు ఇవి గ్రహించగలిగి ఎలా బంధింపబడ్డామో తెరిస్తే ఎలా విడిపించుకోవాలో తెలుస్తుంది గనక ముందు గుణములు అవి ఎలా బంధిస్తున్నాయో ఒక్కొక్క వివరించబోతున్నాడు భగవానుడు అటువంటి పరమాత్మ నమస్కారం చేసుకుంటూ రేపు సమావేశం అవుదాం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నభఃపావతీపతయే హర హర మహాదేవ ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాలి నిన్న మనం ముఖ్య అతిథులకు కానుకిచ్చాం అది ఋషి నుంచి వచ్చిన కానుక ఈ మధ్య మరొక నూతన ముద్రణ పొంది వాళ్ళ ఇక్కడికి వచ్చినది అది పరిచయం చేస్తున్నాం సుందరకాండలో ఉన్న రహస్య విజ్ఞానాన్ని సుందరకాండలో ఉన్నటువంటి భౌతిక పారమార్థిక అదేవిధంగా తాత్విక మాన్ మంత్రపరమైన ఉపాసనాపరమైన రహస్యాలన్నీ కూడా ప్రవచన రూపంలో బహుచోట్ల చెప్పబడింది వాటి సారాంశాన్నంతటిని గ్రహించి చదువురు సులభంగా చదువుకుంటూ అనుభూతిని పొందేటట్టుగా ఒక పుస్తకం విడుదలయ్యింది ముగ్గురు సుందరుల కథ దీని పేరు ఆ ముగ్గురు సుందరులెవరో మీకు తెలుసు ఆ కిందనే సుందరకాండ రహస్యాలుంది ఈ గ్రంథాన్ని మన కౌంటర్లో పొందవచ్చు అదేవిధంగా రామాయణంలో ఉన్న అనేక రహస్యాలు ఉపాసనాపరమైన మొదలుకొని నిత్య జీవితానికి కైవల్యానికి పనికొచ్చేవన్నిటి కూడాను ఒక నూరు పద్యాలు రచించి వాటికి వ్యాఖ్యాన రూపంతో మొత్తం రామాయణ రహస్యాలు తత్వములు రామతత్వం కూడా చెప్పడం జరిగింది రామచంద్ర ప్రభు అనే పేరుతో అవి కూడా మళ్ళీ పునర్ముద్రను పొంది ఇక్కడికి వచ్చాయి సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే రెండేళ్లుగా కరోనా వల్ల పుస్తకాలు ఆన్లైన్లో తెప్పించుకునే వాళ్ళు పోస్టర్ల ద్వారా తెప్పించుకునే వాళ్ళు అయ్యారు కానీ ప్రత్యక్షంగా కొనుక్కునే అవకాశం ఈ నాలుగుల తర్వాత గుంటూరు వాసులకు లభించింది ఈ సభకు వచ్చిన వారికి లభించింది సద్వినియోగం చేసుకోగలరు ముందే చెప్పినట్లుగా వీటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఋషిపేట ఛారిటబుల్ ట్రస్ట్కి చేరి తద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలకు వినియోగింపబడతాయి గనక మీకు పుస్తక లాభం తద్వారా ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య లాభం రెండు లభిస్తున్నాయి స్వస్తి